సహనా వు సహనోనక్తు సహ వీర్యం కరవాహై తేజస్వినధీతమస్ మా విషావహై శాంతే శాంతి శాంతి శాంతి ఈశ్వరో వ్యోమవద్వ్యాప్తేహాయ దక్షిణామూర్తమతి స్మృతిపురాలయ కరుణాయ నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం గురుపాదాంబుజన్మని ग्राह यमात्मा सबलासमहामोह ग्रह ग्रास संविदात्मानंदस्व अतमेमास्पद आत्मन असौ पर अभात प्रतिबंध अस्ति अंटे भानेपी अभी तू उ पर स्वरूपमें भानेपी भानस्य అభానం ప్రతిబంధన యుజ్యతే అది తెలుస్తూ ఉండిన పరమ ప్రేమాస్పదం అని పరానంద స్వరూపమని అలా తెలియకపోవడానికి తెలుస్తూ ఉండినా అర్థం కాకుండా పోవడానికి ఏదో ప్రతిబంధకం అనేటువంటిది ఉంది కథం ఏ విధంగా ఉంది పుత్రాధ్యయన శబ్దవత్ ఇది కాబట్టి అధ్యేతృణం వేదాధ్యయనం చేసేటువంటి వాళ్లల్లో సమూహంలో ఆ అందరి యొక్క కంఠధ్వని మధ్యలో తన బిడ్డ యొక్క కంఠధ్వని ఎట్లాగైతే వినలేకపోయాడో ప్రతిబంధకం ఉన్నిందో అట్లాగే బానేపి అభాత బాన బానేపి అభానం ఎప్పుడైతే ఉందో దానికి ప్రతిబంధకం ఉంది ఆ ప్రతిబంధకం ఏమిటి అనే ప్రశ్న వేసినప్పుడు అజ్ఞానమే ప్రతిబంధకం అనేది మనం తెలుసుకున్నాం సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే ఏదైతే సత్యమో అది మనకు తెలియాలి ఉన్నది తెలియాలి ఆ ఉన్నది సంవిత్ కాబట్టి మనకు తెలియాల్సింది ఏంటి అంటే సంవిత్ మాత్రమే జ్ఞానమే అందుకోసం ఇక్కడ ఉన్నారు కానీ అజ్ఞానాన్ని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అది కొద్దిగా క్రిటికల్ స్వామిజీ జ్ఞానాన్ని తెలుసుకోవాలి కదా మేము అజ్ఞానంలోనే ఉన్నాము మాకు అజ్ఞానాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఏమి వచ్చింది కనుక కాదు అజ్ఞానం ఎప్పుడైతే ప్రతిబంధకమైందో జ్ఞానం నువ్వు పొందాలి అనుకున్నప్పుడు జ్ఞానాన్ని పొందడానికి అజ్ఞానం ప్రతిబంధకంగా ఉంది గనక ప్రతిబంధకాన్ని తొలగించుకుంటే కానీ నువ్వు జ్ఞానాన్ని పొందలేవు ఇప్పుడు బోరు ఒక బోరు వేశాము పోతూ ఉంది ఒక దశలో ఒక పెద్ద బండ పడిపోయింది అనుకోండి ఇప్పుడు ఆ బండను తొలగిస్తే కానీ మనకు నీళ్ళు వచ్చేటువంటి అవకాశం లేదు అంతే కాబట్టి జ్ఞానజలం రావడానికి ఇదేదో ప్రతిబంధకం ఒక బండ ఒకటి అర్ధంగా ఉంది అది అజ్ఞానం కాబట్టి అదేదో తెలిస్తే ప్రతిబంధకం కూడా తెలియాలి మనం దేనినైతే పొందాలనో జ్ఞానం అది మనకు అర్థం కావాలి ఏదైతే ప్రతిబంధకంగా ఉందో అది కూడా తెలిస్తే కానీ దాన్ని తొలగించుకునేటువంటి అవకాశం లేదు గనక ప్రతిబంధకం కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఈ దశలో ఇక్కడే చాలా పొరపాటుబడుతుంటారు మనకు కావాల్సింది జ్ఞానం కదా అజ్ఞానాన్ని మనం తెలుసుకోవడం అజ్ఞానం మన దగ్గరే ఉంది కదా కాదు అది ఎప్పుడైతే ప్రతిబంధకంగా మారిందో దాని స్వభావ స్వరూపాలు ఏమిటో కూడా తెలుసుకోవాలి కనుక ఇప్పుడు అజ్ఞానం తెలిస్తే కానీ జ్ఞానం తెలిసే అవకాశం లేదు అజ్ఞానం తెలియాలి అజ్ఞానం ఉందా ఉంది అన్న ఎందుకంటే తొలగించుకోవాలి కనుక ఉంది అని అంటే సత్యమా అజ్ఞానం సత్యమా సత్యమా అజ్ఞానం కనుక సత్యమైంది అనుకోండి దానికి విరోధమైంది ఏంటి జ్ఞానం అది అసత్యం అయిపోద్దు అజ్ఞానం కనుక సత్యమైందంటే జ్ఞానం అసత్యమైపోద్ది జ్ఞానం అసత్యం అయిపోయేటది ఇంక మోక్షమే లేదు నీకు కనుక అజ్ఞానం ఉంది ప్రతిబంధకంగా ఉంది అంత మాత్రం చేత అది సత్యమయ్యేందుకు అవకాశం లేదు కాబట్టి లేనిదే లేనిది ఉన్నట్లు ఉండి దుఃఖానికి గురి ఇది అజ్ఞానం యొక్క స్వరూపం వాస్తవానికి ఇది సమస్య కాదు అజ్ఞానం లేని సమస్య లేనిది ఉన్నట్లు కనిపించడం రజ్జు సర్పవత్ ఎట్లాగైతే త్రాడులో పాము తెలుస్తూ ఉందో వాస్తవానికి పాము అనేటువంటిది అక్కడ లేదు ఉన్నది రజ్జువే లేని పాము నిన్ను ఎట్లాగైతే భయపెడుతూ ఉందో అట్లాగలేనిటువంటి అజ్ఞానమే మన దుఃఖానికి కారణమవుతూ ఉంది చూసారా కాబట్టి లేని సమస్యను పరిష్కరించడం చాలా జటిలమైన క్లిష్టమైన విషయం సమస్య ఉంటే దాన్ని పరిష్కరించడం చేత అవుద్దు కానీ లేని సమస్యని ఉన్నట్లుగా ఊహించుకొని పరిష్కరించాలంటే దానికొక ప్రత్యేకమైనటువంటి బోధనా విధి టీచింగ్ మెథడ్ కావాలి ప్రక్రియ ప్రక్రియ కావాలి ఇటువంటి ప్రక్రియలు చాలా వచ్చాయి గతంలో మీకు ఒక ప్రక్రియ అనేది ఎట్లా అనే దానికి నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను అది తెలుసుకొని శ్లోకంలోకి వెళ్తాను అది అధ్యారూప అపవాద న్యాయం అధ్యారూపం అంటే ఏంటి లేనిదాన్ని కల్పించడం అపవాదం అంటే కల్పించిన దాన్ని తీసేయడం అధ్యారోపం అనేటువంటి సూపరిం పోజిషన్ లేనిదాన్ని కల్పించడం అధ్యారోపం కల్పించిన దాన్ని తీసేయడం ఏ ప్రక్రియ సరే వేదాంతంలో ఇట్లాగే ఉంటుంది అది పంచకోశ ప్రక్రియ కావచ్చు పంచభూత ప్రక్రియ కావచ్చు కార్యకారణ ప్రక్రియ కావచ్చు సృష్టి ప్రక్రియ కావచ్చు వెరీ ఇంపార్టెంట్ ఇది పాయింట్ సృష్టి జరిగిందా లేదా అనేటువంటి విషయం మతాలకు చాలా ఇంపార్టెంట్ ఏమో కానీ వేదాంతానికి ఇంపార్టెంట్ కానే కాదు ఉపనిషత్తులు సృష్టి ప్రక్రియని చాలా చిన్న విషయంగా ఆ ఆలులాగా అనుకుంటాయి ప్రక్రియ అనేది ఉపనిషత్తులకి అసలు గణనీయమైన విషయమే కాదు ఎందుకని ఏకమేవా బ్రహ్మ ఉన్నటువంటి అఖండమైనటువంటి పరబ్రహ్మము సంపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగి ఉన్నాయి కానీ ఉపనిషత్తులు ఏదో ఒక నేడన గురించి దాని వివరించుకుని పోవాల్సినటువంటి అవసరం ఏమి లేదు గనక సృష్టి విషయంలో వేదాంతానికి అసలు ఇంట్రెస్టే లేదు అందువల్ల అసలు సృష్టి జరగలేదని కూడా కొట్టేశాడు గౌడపాదాచారు ఇది మీకు మాండక్య ఉపనిషత్తులు వచ్చినప్పుడు తెలుస్తుంది దాన్ని అజాతవాదం అంటారు జాత అంటే పుట్టడం అజాత అంటే అసలు పుట్టడం లేదు దిస్ వర్ల్డ్ హ్యాస్ నెవర్ బీన్ క్రియేటెడ్ ఇన్ త్రీ పీరియడ్స్ ఆఫ్ టైం ఉన్నదంతా ఒకే వస్తువు రెండోది నీ కనిపిస్తూ ఉంది అంతేగాని అది మరొక విధంగా కాదు అని కానీ ఈ అజ్ఞానాన్ని తెలుసుకోవడానికి అనేకమైనటువంటి ప్రక్రియలుంటే బాగా అర్థం చేసుకోండి సృష్టి ప్రక్రియ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అది వేదాంతానికి ఇంట్రెస్ట్ లేకపోవచ్చు ఉపనిషత్తుల స్థాయి కానీ మనం మాత్రం ఈ సృష్టి ఏంటి అనే దాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవకాశం ఉంది ఎందుకని తెలుసుకోవాలి స్వామిజీ సృష్టి అనేది అసలు ఈ ప్రపంచం నీకు ఎట్లా తెలుస్తా ఉంది స్వామీజీ నేనున్నాను నేను ప్రపంచాన్ని తెలుసుకుంటున్నాను ఓహో నీకు వేరుగా ప్రపంచం ఉందా ఉంది స్వామీజీ ఆ ప్రపంచానికి నీకు సంబంధం ఏంటి అది ఉన్నట్టుగా నీకు ఎట్లా తెలుస్తూ ఈ ఫ్యాన్ ఆ వైర్ ఉంది దాన్ని తీసుకెళ్లి ప్లగ్ తీసుకెళ్లి అక్కడ స్విచ్ బోర్డులో ఎక్కడ పెట్టాలని అక్కడ నేను పెట్టినప్పుడు ఇది తిరుగుతూ ఉంది అది తీసేస్తే ఇది ఆగిపోతూ ఉంది నిన్ను ప్రపంచానికి కనెక్ట్ చేసింది ఎవరన్నా అడుగుతున్నా నేను నువ్వు ప్రపంచం ఉంది ఈ ప్రపంచానికి నిన్ను తీసుకెళ్ళి సంబంధపరిచింది ఎవరు నీకు ప్రపంచానికి సంబంధం ఏంటి అసలు ఈ ప్రపంచం నాకు తెలుస్తూ ఉంది అంట దాంతో నీ గనక సంబంధం లేకపోతే తెలిసే ప్రశ్నే లేదు ప్రపంచం నీకు తెలుస్తూ ఉందంటే నీకు ప్రపంచానికి కనెక్షన్ ఉంది ఎవరు ఆ కనెక్షన్ కుదిరించింది ఎవరు ఏ విధమైన కనెక్షన్ అది కనెక్షనే లేదు ప్రపంచానికే నీకో కనెక్షనే లేదు ఎందుకు లేదు స్వామిజీ లేకపోతే తెలుస్తూ ఉంది అంటే ప్రపంచానికన్నా వేరుగా నువ్వు ఉండి తెలుసుకుంటున్నాను అంటున్నావు గనక సంబంధం సార్ నువ్వు ప్రపంచం వేరు నో ద వర్ల్డ్ ఇంక్లూడ్స్ యువర్ బాడీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ జగత్తు అన్నప్పుడే నీ దేహాన్ని కలుపుకునే జగత్తు నీ దేహం లేక కాదు నీ శరీరము నీ ఇంద్రియాలు నీ కర్మేంద్రియాలు నీ జ్ఞానేంద్రియాలు నీ మనస్సు నీ బుద్ధి నీ చిత్తం నీ అహంకారం నీ ప్రాణం నీ అపానం నీ వ్యానం నీ ఉదాహరణం నీ సమానం సమస్తం ఏదైతే నీ బాడీలో కనపడుతూ ఇదంతా కలుపుకొనే జగత్ అందువల్ల జగత్తు నీకెందుకు ఎట్లా తెలుస్తూ ఉందంటే నీ దేహం నీకు ఉంది కదా దేహం జగత్ వేరుగా లేదు అర్థమవుతుంది అందుకని దేహం నీకు తెలుస్తుంది కనుక జగత్ కూడా నీకు తెలుస్తూ ఉంది కారణం దేహంలో ఏది ఉందో జగత్తులో అదే ఉంది జగత్తు కన్నా భిన్నంగా నాకు బ్రహ్మము తెలియాలి మోక్షం కావాలని నువ్వు అనుకుంటే నీ దేహం కన్నా కూడా వేరుగా కావాలని కోరుకుంటున్నావు అర్థం ఎందుకని నీ దేహము జగత్ కన్నా వేరు కాదు గనక ప్లీజ్ కాబట్టి ఈ జగత్తు ఎలాగ ఎక్కడి నుంచి అయితే వచ్చిందో ఈ దేహం కూడా అట్లాగే వచ్చింది జగత్తులో ఎన్నో నశించిపోతున్నాయి నువ్వు దుఃఖపడడం లేదు నీ దేహంలో ఏ మార్పు వచ్చినా నువ్వు కష్టపడుతూ ఉన్నావు ఎందుకని జగత్త నీకన్నా వేరు అనుకుంటున్నావు బాధపడడం లేదు జగత్ ఎట్లాగైతే నీకన్నా వేరో దేహం కూడా నీకన్నా వేరే నీకు తెలియడం లేదు అందుకని బాధపడతాం లేవు కాబట్టి అసలు వీటి సోర్స్ ఏంటి జగత్తు రావడం అనేది దాని యొక్క మూలస్థానం ఎక్కడా ఈ దేహం రావడం రావడానికి దీని మూలస్థానం ఎక్కడ ఇవి రెండు వేరుగా ఉన్నాయా లేక సోర్స్ ఒకటేనా సోర్స్ ఒక్కటే అని తెలిసిపోయింది అనుకో అప్పుడు ఈ సోర్స్ ఏదైతే ఉందో ఏది ఈ ప్రపంచం దగ్గర నుంచి నీ దగ్గర నుండి దీని మూలస్థానం ఎక్కడో అక్కడ వరకు అదంతా కలిపి ప్రతిబంధకం సత్యాన్ని దర్శించడానికి అదంతా కలిపి ప్రతిబంధకం కాదా కనిఫ్యూసిన నీ ఆత్మ నువ్వు ఆత్మ కదా ఆత్మ తెలియకపోవడానికి నేను దేహం అనుకోవడమే కదా అర్థం చేసుకో ఈ జగత్ అంతా బ్రహ్మమే కదా బ్రహ్మంగా తెలియకపోవడానికి కారణం జగత్ వేరనుకోవడమే కదా అంతవరకు అర్థమవుతుంది కదా ప్రస్తుతానికి ఇట్లానే నీకు పోతున్నాం కాబట్టి ఏదైతే సత్యమో ఏదస్తి త సత్యం ఏదైతే ఉందో అది సత్యం ప్రతిబంధకం అయి అస్తి ప్రతిబంధకం కూడా ఉంది అది సత్యం అవకాశం లేదు అట్లా కాని తోసిపుచ్చడానికి అవకాశం లేదు ఎందుకంటే ప్రతిబంధకం ఉంది అది లేకపోతే తెలిసిపోవద్ది కాబట్టి దాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఉంది జగత్ ఏంటి నా దేహం ఏమిటి ఈ విషయాలన్నీ కూడా తెలియాలి జగత్ అయినా ఈ సృష్టి ప్రపంచం నీ దేహమైనా ఇదంతా సృష్టి ప్రక్రియలోనే వస్తుంది గనక దీన్ని బహు అందంగా ఇక్కడి నుంచి చిత్రించుకుంటూ పోతున్నాడు ఇక్కడ ఈ క్షణం నుండి శ్రోతలు కూడా చాలా అటెంటివ్గా ఉండాలి ఇంతవరకు ఎంత జటిలమైన సబ్జెక్టు నడిచినా ఇప్పటి అది కేవలం వక్త మీదనే ఆధారపడి ఉండింది ఇప్పుడు హోంవర్క్ స్టార్ట్ అవుతా ఉంది ఏదైతే ఇక్కడ వింటామో మళ్లీ వచ్చేటప్పటికి అది పక్కగా మన మనసులో నిలిచిపోవాలి చిదానందమయ బ్రహ్మ ప్రతిబింబ సమన్వితరత్వ గుణ ప్రకృతి చింద్రహ్మ బ్రహ్మ సత్యం బ్రహ్మ జ్ఞానం బ్రహ్మ అనంతం బ్రహ్మ తద్బ్రహ్మ చిమయం చిదానందరూ జ్ఞానానందరూపం అంటే సంవిత్ రూపం కన్ఫ్యూజ్ కాకండి జ్ఞానం అంటే ఏంటి సంవిత్ చిదానంద చిత్ సంవిత్ చిదానందమయం సంవిత్ చైతన్యం చైతన్యం అనేది పదమా వాక్యమా పదమా ఏ భయపడకండి నాకు అర్థమైంది కదా అదే లాజిక్ ఇంకేం అవసరం లేదు నాకు అర్థమైంది మీకు అర్థమవుద్ది సింపుల్ నవ్వుతూ వినండి అతి మీరు మరీ తడిసిన మనసం బిగుసుకున్నట్టుగా నాకు ట్రుకుంటాం ఇచ్చిన పదమే కదా పదము అనేది ఒకటి ఉంటే అది ఏ లాంగ్వేజ్లో అయినా సరే దానికి అర్థం ఉండాలన్నా లేదా ఇప్పుడు ఉదాహరణకి ఆవు అంటే ఆవు అని నేను అన్నప్పుడు మీ మనసులో ఏము నేను చెప్పండి ఆవు అనేది పదం ఆవు అని నేను అనగానే మీ మనసులో ఏమొస్తుంది ఆవు ఎంటర్ కావడంలే లోపలి లోపలిపోతే ఆవు జ్ఞానం ఆవు అనేటువంటి జ్ఞానం మీ మనసులో స్టే అవుతూ ఉంది అవునా చెట్టు అన్నాను అనుకోండి చెట్టు జ్ఞానం మీకు కలుగుతుంది ఘటహ కుండ అన్నాను అనుకోండి కుండ జ్ఞానం కలుగుతుంది కాబట్టి ఒక పదము అనేది ఉన్నప్పుడు అది ఏదైనా సరే పదము అంటే అర్థం పదము అనేదానికి అర్థం ఉంది పదము దానికి అర్థం ఉంది The word has got meaning. Another one idea is no longer. What is that meaning? If one word wins, one will know your freedom and doesn't know anything. This <laughs> means <laughs> no one doesn'tили believe. One node doesn'tatter know each one. why does one word why? it makes the reply to that one world anymore. if one word fails to Gachara, chain one word that only happens. వాచి అని నేనప్పుడు లేదు జపమాల అని నేను అన్నప్పుడు ఈ జపమాల అనేటువంటి పదాన్ని నేను పలికినప్పుడు ఫ్యాను అనేటువంటి పదాన్ని నేను పలికినప్పుడు దానికి సంబంధించినటువంటి అర్థమేదో అది మీ మనసులో గనక స్ఫురించకపోతే ఆ పదం అనర్థం ఓకే అంటే అర్థం లేనిది అర్థం ఉంటే నీకు స్ఫురిస్తుంది అంతేనా అనర్థం అంటే అర్థం లేనిదనర్థం అర్థం లేనిది వ్యర్థం అర్థం లేనిది వ్యర్థం బాగా ఆలోచించాలి ఆవు అన్నప్పుడు మీ మనసులో ఆవు వస్తుంది డుంబర డబాలి ఏంటది డుంబర ఇప్పుడు ఏమొచ్చింది మీ మనసులోకి మనసు చెడిపోయాడు ఇంకా ఏడు ఉంది రావడానికి డుంబర డబాలి ఇది ఏమిగా ఉండు ఇదేమైనా తినుబండారమా ఇదేమైనా ప్రాణే లేక అప్రాణి జడమాద కాబట్టి డుంబర డబాలి అనేది పదం ఐ సే ఇట్ ఇస్ ఎ వర్డ్ మా పలికాను కదా కానీ ఎప్పుడైతే నేను ఆ పదాన్ని పలికాను ఆ పదం యొక్క అర్థం మీ మనసులో స్ఫురించలేదో అది అనర్థం అర్థం లేనిటువంటి పదం అర్థం లేని పదం వ్యర్థం క్లియర్ మేఘం అంటే మన మనసులో మేఘం కదులుతుంది కదా లేకపోతే నీకు అర్థం కాదు కదా ఏ పదమైతే నేను అన్నానో దాని యొక్క అర్థం కనుక నీకు తెలియపోతే అది స్ఫురించకపోతే నీ మనసులో నీకు అర్థమయ్యేది ఎట్లాని పదాలు అర్థమవుతూ పోతే ఆ వాక్యం అర్థమవుతుంది రాముడు తొందరగా బడికి పోవతున్నాడు చాలా పదాలు ఉన్నాయి మొత్తం కలిపి వాక్యమైంది ప్రతి పదానికి అర్థం ఉంది కనుక మొత్తం కలిపి నేను వాక్యాన్ని అర్థం చేసుకోగలుగుతూ ఉన్నా దానికి ఒక నియతి ఉంది ఆ ప్రకారం నాకు అర్థమవుతా ఉంది కాదు పదం అనేది ఉంటే దాని అర్థం ఉండాలి పదం పలికినప్పుడు దాని అర్థం మన మనసులో స్ఫురిస్తుంది సంవిత్ ఇది పదమవునా కాదు ఆత్మ పదం అవునా కాదు అర్థం లేదా దానికి ఏమర్థమైంది మీకు చెప్ప అన్నప్పుడు పువ్వు యొక్క అర్థం ఉంది ఆవు అన్నప్పుడు ఆవు యొక్క అర్థం ఉంది కుండ అంటే కుండ యొక్క అర్థం ఉంది చెట్టు అంటే చెట్టు యొక్క అర్థం ఉంది ఎందుకంటే అవన్నీ పదాలు గనక డుంబర పదం కాదు గనక దాని అర్థం లేదు ఇప్పుడు సంవిత్ అన్నాను చైతన్యం ఈ సంవిత్ ఆవులాగా చెట్టులాగా కుండలాగా పదమా లేక డొంబర డబాలిలాంటి పదమా ఇంత పదం అవునా కాదు భయపడి బాకలే పదమేనా అర్థం ఏంటి ఆ పదం యొక్క అర్థం మనసులో ఇప్పుడు సంవిత్ అని అనగానే అదే మనం వెళ్ళి ఇప్పుడు కుండ అన్నాం అనుకోండి ఇక్కడుండే వేల మంది కాదు మనం బయటికి వెళ్ళి ఎవరితో కుండ కూడా వాడి మనసులో కుండ మెదులుతుంది చెట్టు అనగాని మనందరి యొక్క మనసుల్లో చెట్టు ఎట్లాగైతే మెదులుతుందో ఆ బయట కూడా చెట్టు అన్నాం అనుకోండి వాడి మనసులో కూడా మెదులుతుంది చెట్టు సంవిత్ అనగాని ఇన్ని రోజులుగా వింటున్నా మీకే మెదలడం లేదు ఏం మెదలాలో వాళ్ళకి వాళ్ళకేం కదులుతుంది ఇక ఎవరినైనా చెప్పడం పర్లేదు సత్తు చిత్తు మూడు పదాలు అయిపోయినాయి కదా సత్తో పదం చిత్తో పదం ఆనందం ఇప్పుడు సంవిత అన్నప్పుడు అంటే నేను చెప్పేది అది కాదు చెట్టు అంటే వృక్షం అంటే ఏ లాభం చెట్టు అన్నప్పుడు దానికి ఒక కా కాండం ఉంటుందని అర్థమవుతుంది కొమ్మలు ఉంటాయని రెమ్మలుంటాయని పువ్వులు ఉంటాయని ఆకులుంటాయని కాయలుంటాయని మన కాకపోతే కోసుకొని తినొచ్చు అని ఇవన్నీ కూడా మన మనసులో మెదలాల అర్థమవుతుందే మరి సత్తు ఆనందం పోని అట్లాగే అనుకుంటాం సత్ అన్నాను నీ మనసులో ఏం మెదుతుంది దానికి అది ఆడా ఏ రూపం వస్తుంది నీకు ఐ డోంట్ థింక్స్ నాకెక్కడ కనిపించడమే లేదు కనుక పుష్పం అన్నప్పుడు పుష్పం అర్థం ఉంది ఆవు అంటే ఆవు యొక్క అర్థం ఉంది కుండ అంటే కుండ యొక్క అర్థం ఉంది సంవిత్ అన్నప్పుడు సంవిత్ యొక్క అర్థం ఏంటి సంవిత్ ఈస్ ఎ వర్డ్ కదా దాంట్లో సందేహం ఏముంది సంవిత్ పదం లేకపోతే నేను ఇన్ని రోజులు ఎట్లా డీల్ చేసుకుంటూ వచ్చాను దాన్ని పదం కాకపోతే అది పదమే దాని అర్థమేంటో తెలుసా నీకెందుకు తెలియడం లేదో తెలుసా సంవిత్ అనేటువంటి పదానికి భాషలో అర్థం తెలుసుకోవడం కాదు చైతన్ సంవిత్ చైతన్యం అని కాదు చెట్టు వృక్షం అని కాదు కుండా ఘటహ అని కాదు అందువల్ల ఆమె సత్వచేత ఆనందం కాదు ఎప్పుడైతే సంవిత్ అని అన్నాను సంవిత్ అనేటువంటిది పదము దానికి అర్థం ఉండాలి సంవిత్ అనేటువంటి పదానికి అర్థం ఏమిటంటే సంవిత్ అనే పదానికి అర్థం నువ్వు సంవిత్ ఎవరు అందువల్ల దినాంతరే ఇది విషయం నువ్వు కాబట్టి సంవిత్ ధనా సరే నేను గతంలోనూ ఉన్నాను భవిష్యత్తులోనూ ఉండబోతాను ఎప్పుడూ ఉన్నాను దేహం ఉన్నా నేను ఉన్నాను దేహం లేకపోయినా నేను ఉంటానంటే ఆ సంవిత్ శబ్దం దట్ ఈజ్ యూ దేనినైనా నువ్వు మనసులో చూస్తావు కానీ నిన్ను నువ్వు చూసే అవకాశమే లేదు గనక సంవిత్ అనేది పదంగా నీ కదులుతూ ఉందే గానీ నీ చెవిలో పడుతున్నదే గానీ సంవిత్ అనేది నీ మనసులో నిలవడం లేదు కారణం ఏంటో తెలుసా నీ మనసు కదలడానికి కూడా ఆధారమైంది సంవితే కనుక తప్ప కాబట్టి సంవిత్ అనేది కేవలం నే స్వరూపం చిదానందమయ బ్రహ్మ బ్రహ్మ బ్రూహిధాతు కాబట్టి ఎప్పుడైతే ఈ బ్రహ్మ చిదానందమయము ఇదొక పాదం పద అవకాశం లేదు గనక నేను ఏమిటి సంవిత్ బ్రహ్మం ఏమిటి చిదానందమయం సంవిత్ చైతన్య స్వరూపం ఏంగా తెలుసుకుంటున్నావు నువ్వు ఏవైతే నువ్వు కావో అవి నీకు అర్థమవుతూ ఉన్నాయి నీవు కానివి లేకపోయినా నీవు ఉన్నావు అని నీకు అర్థమవుతూ ఉంది అవునా కాదు నాయనా నువ్వు కానివి నీవని అనుకోవచ్చు నువ్వు బై మిస్టేక్ అజ్ఞానవతి జాగ్రత్త అవస్థ మనం అనుకున్నావు అందుకని విద్యారాయణ స్వామి ఎక్కడి నుంచి కదిలాడో చూసారా ఎత్తుకోవడమే ఎంత డీప్గా ఎందుకు అంత డీప్గా కదిలాడంటే ఇది ఇప్పుడు తేలిక చేస్తాడేకా కనుక జాగ్రత్త అవస్థని మనం అనుకున్నాం స్వప్న పోయినప్పుడు అది కాదనుకున్నాం సుషుప్తికి పోయినప్పుడు ఈ రెండు కాదనుకున్నాం మళ్ళీ జాగ్రత్తగా వస్తే ఆ రెండు కాదనుకున్నాం ఒక అవస్థలో మరొక అవస్థ లేదు ఏ అవస్థ సత్యం అవకాశం లేదు కాలం కూడా అంతే దేహం కూడా అంతే జాగ్రత్త అవస్థలో ఏ దేహం అయితే ఉందో ఇది స్వప్నావస్థలో లేదు ఈ రెండూ లేకపోయినా సుషుప్తులు ఈ రెండూ లేవు ఈ రెండూ లేకపోయినా నువ్వు ఉన్నావు కాబట్టి ఒకటి ఉంది తమాషా దోండి అది మారింది నువ్వు మారడం లేదు కాలం మారింది నువ్వు మారడం లేదు అవస్థ మారింది నువ్వు మారడం లేదు వస్తువు మారుతూ ఉంది నువ్వు మారడం లేదు సంబంధాలు మారుతూ ఉన్నాయి నువ్వు మారడం లేదు ఇప్పుడు ఇదేది చెప్పినా ఏ పదంతో చెప్పినా మన అనుభవంలో ఉండే పదాలతోనే మనం చెప్పగలం కానీ మన అనుభవంలో లేనిటువంటి పదాన్ని దేన్ని మనం సృష్టించలేం సృష్టిస్తే ఇదిగో డొంబరి డబాలిలాగా అవుద్ది కనుక మన అనుభవంలో ఏముంది దాంతోనే సృష్టిస్తాం మన అనుభవంలో ప్రపంచం తెలుస్తూ ఉంది దేహం తెలుస్తూ ఉంది వీటిలో నుంచి పదాలు వస్తున్నాయే గాని సంవిత్ అనేటువంటిది ఇవి ఉంటే సంవిత్ ఉంది ఇవి లేకపోయినా సంవిత్ ఉంటుంది అది నీ స్వరూపము దట్ ఈజ్ యు సంవిత్ అనే కాబట్టి సంవిత్ అని నేను మాట్లాడగాని చైతన్యం అని నేను అనగానే నీ మనసులో చైతన్యం కదలడానికి అవకాశం లేకుండా పోతా ఉంది కారణం ఏంటో తెలుసా మనసు చాలా చిన్నది చైతన్యం అనంతమైంది అనంతమైంది అంతం కలిగినటువంటి మనసులో నిలవలేదు దాని నిలపడానికి చేసేటువంటి ప్రయత్నం వేదాంత బోధ పట్టుకోలేని దాన్ని ఎట్లా పట్టించాలి అంటే ఒక ప్రక్రియ ఆ ప్రక్రియలో సృష్టి ప్రక్రియ ఇప్పుడు అవరోధం ప్రతిబంధకం ఏదైతే ఉందో అది తొలగాలి కదా దానికి సృష్టి ప్రక్రియ స్టార్ట్ అవుతూ ఉంది ఇదిగో ప్రపంచంలో ఏముంది లే ఏమేమ్మా నామరూపాలు అది వేరే అది కుదరదు జస్ట్ లెసన్ ప్రపంచంలో ఏముందంటే నామరూపాలతో ప్రపంచం తెలుస్తూ ఉంది నామరూపాలతో ప్రపంచం తెలుస్తుంది నేను అడిగదు అది కాదు ఆ నామరూపాలలో ఏముంది జస్ట్ లెహన్ కాదు కాదు ఎస్ చెప్తాను ప్రపంచంలో ఏముంది అంటే మూడు కనపడతా ఉండే పంచాబీ మళ్ళీ ఫైవ్ మంచిపోతాను నేను అది డే చేస్తాననుకుంటున్నాను మీరు టెక్స్ట్ దొడిపోకండి మూడే కనపడతా ఉండే ఏం కనపడతా ఉంది ఎక్కడైనా సరే జ్ఞానం కనపడతా ఉంది అన్ని చోట్ల లేకపోవచ్చు అన్ని చోట్ల లేకపోవచ్చు కానీ అక్కడ అక్కడ అక్కడ అక్కడ జ్ఞానం కనపడతా ఉంది అవునా సెకండ్ యాక్షన్ కనపడతా ఉంది కర్మ కదా ఇప్పుడు మీరు రాసుకుంటున్నారు కర్మ నేను చెబుతున్నాను కర్మ ఆవు పరిగెత్తుతూ ఉంది కర్మ కుక్క మరుతు ఉంది కర్మ గారితో ఉండబెడుతూ ఉంది కర్మ ఆకు చాలా ఏతి చెలిస్తూ ఉంది వృక్షశాఖ చాలా ఏతి కాబట్టి చెట్టుకొమ్మలు కదులుతూ ఉన్నాయి కర్మ చలనాత్మకం కర్మ కాబట్టి జ్ఞానం ఒకటి కనపడతా ఉంది మనకు అది మనుషులకి కనపడుతుంది అందరిలో కనపడతా ఉంది ఇప్పుడు నువ్వు అంత గడ్డి తీసుకొని పోతే ఆవు దగ్గరకు వస్తూ ఉంది కర్ర తీసుకొని పోతే దూరంగా పోతా ఉంది జ్ఞానం జ్ఞానం అది దానికి కూడా తెలిసి వస్తూ ఉంది ఓహో కర్ర పట్టుకొని ఉన్నాడు కొడతాడేమో ఓహో గడ్డి తీసుకొని వస్తున్నాడేమో పెడతాడేమో కాబట్టి పెడతాడు కొడతాడు అనేటువంటిది మనసు లేకపోయినా దానికి అర్థమవుతా ఉంది ఈ విధమైనటువంటి జ్ఞానం ప్రపంచంలో మనకు తెలుస్తుంది జ్ఞానం రెండోది యాక్షన్ కర్మ తెలుస్తుంది మూడవది ఏంటో తెలుసా కర్మ శూన్యత ఏ కర్మ లేకుండా తెలుస్తుంది ఒక రాయి అక్కడ బడి ఉంది దాంట్లో జ్ఞానము లేదు కర్మ లేదు అది తెలుస్తుంది మీకు తెలుస్తుందా లేదు అదే బండను చూచి ఆ బండ పక్కన ఉండేటువంటి ఒక మొక్కను చూచామనుకో ఆ రెండు ఒకటి అనుకోవడానికి లేదు జడమైతే జడం కావచ్చు అది వేరే విషయం ఎందుకని బండేమో కదలకుండా ఉంది మొక్కేమో కదులుతూ ఆ కదులుతూ ఉంది కనుక కర్మ కదులుతూ ఉంది కనుక కర్మ కదలకుండా క్రియాశూన్యత కర్మశూన్యత ఉంది కనుక బండ బండలో కర్మశూన్యత పక్కనే ఉండేటువంటి ఆ మొక్క ఏదైతే ఉందో పూల మొక్క అది కదులుతూ ఉంది యాక్షన్ తెలుస్తూ ఉంది ఆ పూల మొక్కలో చివర పువ్వు ఉందని ఆ పువ్వులో మకరందం ఉందని తెలుసుకొని తుమ్మిద అలలలో వచ్చి వాదుతూ ఉంది జ్ఞానం ఎక్కడ చూసినా జ్ఞానము కర్మ కర్మశూన్యత ఆ కర్మని కూడా అనుకోవచ్చు మీరు ఎట్లయినా పర్వాలేదు జ్ఞానం ఏదైతే ఉందో అది సత్వం సత్వగుణం క్రియ ఎక్కడైతే ఉందో అది రజగుణం క్రియాశూన్యత ఎక్కడైతే ఉందో అది తమో గుణం అంతే కాబట్టి సత్వరజస్తమో గుణాలు నేను బాగా అర్థం చేసుకోండి సృష్టిలో కనపడుతున్నాయి ఈ మూడు కాకుండా ఇంకేముండయో చెప్పండి మీకు ఏం కనిపించో మీకుండేది మూడే ఒక్కసారి ఆ ప్రపంచాన్ని వదిలిపెట్టి కనుక వెనక్కి మన దగ్గర ఏం కనపడతాయి అంటే ఈ మూడే కనపడతాయి సత్వరజ తమోగుణాలే కనపడతాయి ఆలోచించేవాడైనా ఉంటాడు పరుగులెత్తే వాడన ఉంటాడు పనులు చేసేవాడనుంటాడు ఏమీ లేకుండా క్లాసులైనా నిద్రపోగలిగేవాడు ఉంటాడు ఇంతే ఆ నిద్ర తమోగుణం రజోగుణం ఉండేటప్పుడు యాక్షన్ ఎక్కువగా ఉంటుంది సత్వగుణం వచ్చేటప్పటికి ఆలోచనలు కదులుతూ ఉంటాయి కాబట్టి ఏ మేధావులను చూసినా ఒక సైంటిస్టును చూసినా ఒక వేదాంతిని చూసినా వాడంతా ఆలోచన పరులు అర్థమైందే ఇవన్నీ కూడా పోయినాయి కనుక ఈ రోజుల్లో ఆలోచించేవాడిని కూడా నువ్వేం పనిచేయడం లేదని అడుగుతున్నారు అర్థమవుతుంది ఇప్పుడు ఒక ఐన్స్టైన్ ఉన్నాడు అతను ఆలోచన అతను చేసేటువంటి ఆలోచనలు మనకు సమాజానికి అభ్యుదయానికి పనికి అటువంటి వాడిని నువ్వేమన్నా స్కూల్ పెట్టావా హాస్పిటల్ పెట్టావా అని అడుగుతున్నాడు ఎందుకంటే వీడు సత్వగుణం లేనివాడు అడిగేవాడు ఈడియట్ ఫుల్ ఆఫ్ ఎనాస్ అర్థమవుతుందే వీలపై నిండిపోయాడు ప్రపంచం కారణం ఏంటి జ్ఞానశూన్యత వెళ్ళాలి వచ్చిన బాధ అది కనుక ప్రపంచంలో ఇవే కనపడతా ఉన్నాయి జ్ఞానము అయినా జ్ఞానము కర్మ జ్ఞానశూన్యత ఏమి లేకుండా కర్మశూన్యత క్రియాశూన్యత కదూ ఇవి ప్రపంచంలో ఉన్నాయి నువ్వు ప్రపంచం కన్నా కాదు కాదు జగత్తు నీ దేహాన్ని కూడా కలుపుకొని ఉంది ఇప్పుడు నువ్వు జగత్తు అన్నప్పుడు ఆయన ఇప్పుడు నేను జగత్ అన్నకు మిమ్మల్ని అంతా కలుపుకోను కదా జగత్ మీరు అన్నప్పుడు నన్ను కలుపుకోరా నన్ను వదిలేస్తారా వదలాల్సిన ఉన్నాయి నేను మీరు నన్ను కలుపుకో నేను మేము కలుపుకోండి మనమంతా కలిసి దాంట్లోనే ఉండే జగమే మాయా కాదా అది విషయం కాబట్టి ఏదైతే జగత్తులో ఉందో నువ్వు కూడా దాంట్లో కలిసే ఉండవు కనుక జగత్తులో ఏది ఉందో నీలో అదే ఉంది పో అక్కడ సత్వరాజ స్థంభ గుణాలు ఉన్నాయి ఇక్కడ అదే ఉన్నాయి ఇప్పుడు ఎక్కడ తప్పు చేస్తారంటే వేదాంతంలో ఈ సృష్టి కారణం ఏంటి అని మొదలు పెడతారు సమస్య చూడండి బాగా అర్థం చేసుకోవాలి ఇవన్నీ మీరు పుస్తకాలు దొరకవు ఈ సృష్టికి కారణం ఏంటి అని మొదలు పెడతారు మతాలు స్టార్ట్ అవుతాయి వాళ్ళ పిచ్చి వాళ్ళ కర్మ వాళ్ళది వాళ్ళు అదిగో ఆ లోకంలో గుత్తం చేశాడు ఈ లోకంలో గుత్సం చేశాడు అక్కడ ఆ తోటలో గుర్సం చేశాడు వాళ్ళ కర్మ ఏమైనా చెబుతారు వాళ్ళు అవన్నీ మీ గతంలో చెప్పు వాటిని గురించి అవసరం లేదు ఇంత పెద్ద సబ్జెక్టులో మనవాళ్ళ దగ్గరకు వచ్చారనుకోండి వీళ్ళు కూడా వైకుంఠం దగ్గర నుంచి కైలాసం దగ్గర నుంచి కదులు పాపం వాళ్ళ మనసులో ఏది ఉంటే అది సంహిత అంటాం అనుకో వాళ్ళకి అర్థం కాదు ఏం చేస్తాం మనం వైకుంఠం తెచ్చుకుంటారు పోనీ వైకుంఠం అంటే వైకుంఠాన్ని అంగీకరించేవాళ్ళు చాలా మంది ఉన్న అందరి మనసులో వైకు ఒక వైకుంఠం లేదు ఒకడు మనసులో ఉండే వైకుంఠంలో ఆదిశేషుడు సన్నగా ఉండాడు తిండి లేనట్టుగా ఇంకొకటి ఇంకోటి మనసులో ఉండే వైకుంఠంలో పాల సముద్రంలో అసలు ఎంత ఉన్నాడో చెప్పడానికే లేదు అర్థం కాల పర్వతం అంత ఉండాడు విష్ణుమూర్తి ఎక్కడంటే మనం మళ్ళీ దాన్ని ఏదో బైనాకల్స్ బైవి పెట్టుకొని దగ్గర పోయి చూసి జూమ్ చేసి చూడాలా అదే ఇదే ఇంతకే వైకుంఠం ఎవడి లోకం ఇంకా మీకు తెలిసింది నేనేందుకు చెప్పడం అర్థమవుతుంది ఇప్పుడు అందువల్ల ఈ తిక్క వ్యవహారాలన్నీ ఒక విధంగా లేవు ఆ తర్వాత కూడా వాళ్ళు చాలా బాధపడతారు వైకుంఠంలోకి వచ్చేటటువంటి విష్ణు రాముడిలాగా ఉండడని ఒకడు అంటాడు కృష్ణుడులాగా ఉండాడని ఒకడు అంటాడు రెండు కలిపి ఉండాడని ఒక ఎట్లా ఇది అప్పుడు అయ్యప్ప వచ్చేస్తాడు ఇద్దరు కలిసారు కనుక నేనున్నానని ఇదంత పెద్ద ప్రాబ్లం అట్లా వస్తుంది ఇంకా కాస్త వీళ్ళందరికన్నా అతీతంగా పోయి అద్వైతానికి వస్తారు చుడు వాళ్ళు ఏం తప్పు చేస్తారు తెలుసా ఇన్ ద బినింగ్ ఆ ఇ మొదట్లో ఏమున్నది ఏకమేవా అద్వితీయం బ్రహ్మ నిహనానాస్తికించిన కదా అక్కడి నుంచి మాయా ఇప్పుడు మీకు అనిపిస్తుంది ఒకప్పుడు మనం కూడా ఇదేనే స్వామిజీ చెప్పింది ఇప్పుడు మనం ఆయన కలిసి దాంట్లో చేరున్నా వస్తాను సార్ సరేనా మాయా మాయలో నుంచి సత్వరజస్తమో గుణాత్మిక మాయా అస్తే నమతుడు నేను అడుగుతాను ఇప్పుడు అసలు మీరు నన్నే అడుగుండాల్సింది స్వామిజీ ఉన్నది ఏకమేవ అద్వితీయం అని చెప్పారు కదా చాలా అద్భుతంగా చెప్పారు బానే ఉంది సదేవ సౌమ్య ఏకమేవ అద్వితీయం బ్రహ్మ చాలా చెప్పారు మళ్ళీ మాయని తెచ్చారు సత్వరజస్తమో గుణాత్మిక మాయ అని ఎక్కడి నుంచి వచ్చిందీ ఆ అనంతమైన బ్రహ్మం కన్నా వేరుగా మాయ ఉంటే బ్రహ్మం ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన కూడా అంతం కలిగిన వాడు అవుతాడు కదా రెండు అనంతాలు లేవని నువ్వే చెప్తున్నావు కదా అని మీరు అడుగుండాల్సింది మీరు అడగరని నాకు తెలుసు కనుక నేను చెప్పలే ఎందుకో తెలుసా కారణం దగ్గర నుంచి కాదు రావాల్సింది కార్యం దగ్గర నుంచి పోవాలి అక్కడ అది కరెక్టే మీకు దాని గురించి కాదు అంటే మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్పాను కానీ ఇప్పుడు ఏమిటంటే జగత్తు ఉంది జగత్తులో సత్వరాజ స్తంభ గుణాలు ఉన్నాయి నేనున్నాను జగత్తు కన్నా భిన్నంగా లేను నాలో కూడా సత్వరాజ స్తంభ గుణాలే ఉన్నాయి క్లియర్ మరి సృష్టి ఏంటి అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఎట్లా వచ్చింది ఏ విధంగా వచ్చింది అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ సృష్టికి దగ్గర మరీ మనం చివరికి వెళితే మాయా అనేది వస్తుంది అసలు ఆ మాయ ఏంటి అని సత్వ్రజస్తమో గుణాత్మిక మాయాస్తి ఇంతవరకు మీకు తెలుసు కదా ఇది దేన్ని ఆశ్రయించుకొనుంది బ్రహ్మాశ్రయ ఇప్పుడు అది కాదు పాయింట్ ఇక్కడ ఇక్కడి నుంచి కదులుతున్నాం దాన్ని వదిలేయండి అక్కడి నుంచి ఇది పుట్టుకొచ్చిందే అది వేరే విషయం కార్యము నుంచి కదులుతూ ఉన్నాము కార్యే కారణగుణా అనువర్తంతే లాజిక్ కార్యములో కారణము యొక్క గుణాలే ఉంటాయి ఫస్ట్ అర్థం చేసుకోండి కార్యే కారణగుణ అనువర్తంతే కార్యే కార్యంలో కారణం లక్షణాలే కార్యములో ఉంటాయి అంతే ఇంకేం లేదు కార్యే కారణగుణా అనువర్తంతే కాదా అర్థమైందే ఏం కుండ కారణము కార్యమా పోనులేబా కుండ కార్యము దానికి కారణం ఏంటి మట్టి కార్యము కుండ మట్టి కారణము కుండలో ఏముంది కారణమే అంతే కార్యే కారణగుణా అనువర్తంతే కాబట్టి కార్యం ఏదైతే ఉందో దాంట్లో కారణమే ఉండాలి కానీ ఇంకేది ఉండేందుకు అవకాశం లేదు జగత్తు కార్యరూపంలో ఉంది నా దేహం కూడా కార్యరూపంలో ఉంది కార్యరూపంలో ఉన్నటువంటి జగత్తు కానీ లేదా నా దేహం గాని అంటే దేహం కార్య జగత్తులోనే ఉంది ఇప్పుడు వేరు చేయడం లేదు ది వర్డ్ ఇంక్లూడ్స్ యువర్ బాడీ అందువల్ల దీన్ని వేరు చేయడం లేదు నేను ఇదంతా కలిసి ప్రపంచం ఇదంతా కలిసి జగత్ కార్యరూపమైనటువంటి జగత్తు ఈ జగత్తులో ఏమున్నవి సత్వరాజస్తమ గు గుణాలు ఉన్నాయి కార్యే కార్యే కార్యరూపమైనటువంటి జగత్తులో ఏ గుణాలు అయితే ఉన్నాయో కారణములో అవే ఉండాలి ఇక్కడ సత్వరజస్తమ గుణాలు ఉన్నాయి మాయలో ఏమున్నాయి త్రిగుణాత్మిక మాయా అస్థి త్రిగుణాత్మిక మాయా అస్థి కాబట్టి కార్యములో ఏ గుణాలు అయితే ఉన్నాయో కారణములో అవే గుణాలు ఉన్నాయి గనక మాయా నిర్మితమైనటువంటి జగత్తు అంతవరకు అర్థం చేసుకోండి ఫస్ట్ ఎందుకని దాని లక్షణాలే దీంట్లో ఉన్నవి గనక దీనిని ఏదైతే మాయా అని మనం అంటున్నామో నాయన ఇదే అజ్ఞానము దీనినే ప్రకృతి అని కూడా అంటారు ఈ పదాలు చాలా ఇంపార్టెంట్ ప్రకృతి అనేటప్పటికి వర్డ్స్ పర్త ప్రకృతి ఏమో ఇది ప్రకృతి అన్న మాయా అన్న అజ్ఞానము అన్న అవిద్య అన్న ఇవన్నీ ఆల్మోస్ట్ పర్యాయ పదాలు సినానిమిస్ సరేనా ఈ మాయ ఎవరిని ఆశ్రయించుకొని ఉంది బ్రహ్మను ఆశ్రయించుకొని కాబట్టి మాయ ఉండాలి అంటే నాయన చాలా జాగ్రత్తగా వినాలి మీరు ఇంకా డౌట్స్ రావు మీకు మాయ ఉండాలి అంటే అది ఎవరినైతే ఆశ్రయించుకొని ఉందో అదేదో అది ఉండాలా లేదా అదేంటి అది బ్రహ్మం మాయ ఉంది అంటే బ్రహ్మం ఉండాలి మాయ లేదు బ్రహ్మం లేకుండా పోతాడా అది చెప్పండి ఏమైంది అంతే బ్రహ్మం అనంతం కనుక అది ఉంది మాయ దాన్ని ఆశ్రయించుకొనుంది గనక ఆశ్రయించుకొని ఉండేదాన్ని ఏమంటాము మిథ్య మరొక దాన్ని ఆశ్రయించుకొని మిథ్య మిథ్య అంటే సత్యం కాదు కాబట్టి బ్రహ్మము సత్యం జగన్మిథ్య అది బ్రహ్మ సత్యం జగన్మిథ్య కాబట్టి బ్రహ్మము సత్యము జగత్తు మిథ్య ఈ మిథ్య మాయ మిథ్య లేక మాయ ఈ మాయ బ్రహ్మమును ఆశ్రయించుకొని ఉంది మాయ ఉండాలంటే బ్రహ్మం ఉండాలి మాయ లేకపోయినా నీకు సర్పం కనిపించిందంటే త్రాడు ఉండాలి అక్కడ సత్యమైన వస్తువు ఉండాలి త్రాడు ఉంది సర్పం గోచరమైంది లైట్ తెచ్చుకున్న తర్వాత సర్పం లేదు కానీ త్రాడు ఉంది సత్యమైంది అక్కడికి పోదు మరి ఈ మిథ్య మాయ లేనిదే ఉన్నట్టుగా కనిపించేది దీంట్లో సత్వరజస్తమో గుణాలు ఉండయి దేంట్లో బ్రహ్మంలో ఉండేందుకు అవకాశం లేదు బ్రహ్మంలో సత్వ రజస్తమో గుణాలు కాదు ఉండేది బ్రహ్మములు ఏముంటాయి సత్యం జ్ఞానం అనంతం అది అది కాబట్టి గుణాలు పరిమితమైనటువంటివి అనంతమైనటువంటి దాంట్లో పరిమితమైనటువంటి గుణాలు ఉండేందుకు అవకాశం లేదు కాబట్టి తమస్సు రజస్సు సత్వం సత్వరజస్తమో గుణ కదా ఇప్పుడు చూడండి సెంట శ్లోక ప్లీజ్ సిక చివరూపము అదే సంవితు అదే సంవితు మూడో లైన్ చూడండి తమో రజ సత్వ గుణ ప్రకృతి కాబట్టి ఈ మూడు గుణాలతో ఉండేటువంటి దాన్ని ప్రకృతి అంటారు ఇది ఎక్కడి నుంచి వచ్చింది స్వామీజీ మళ్ళీ ఆ మాయే అందుకని నేను చెప్పింది మీరు కన్ఫ్యూజ్ కాపాకుండా మాయైనా ప్రకృతి అయినా ఇవన్నీ ఒక్కటే సరేనా ప్రకృతి అంటే మాయ ఏంటో స్వామీజీ అర్థం కానప్పుడు ఇదంటే అదే అంటే ఉంటే ఎట్లా మేము మాయా తు ప్రకృతి విద్యాత్ ఎక్కడొచ్చింది ఇది మాయినం మహేశ్వరం సరిపోయిందా ఎక్కడొచ్చింది శ్వేతాశ్వత ఎక్సలెంట్ శ్వేతాశ్వత్రలో చెప్పాను మీకు మాయా అంటే ప్రకృతి ప్రకృతి అంటే మాయా మాయా ప్రకృతి తెలుసుకో ఏమంటే మాయ అంటే ఏదో కాదు ప్రకృతి ప్రకృతిని మాయా అని అంటారు మాయనంతు మాయావి ఎవరో ఆ మాయని తన అధీనంలో పెట్టుకుని ఉండేవాడు ఎవడో వాడు మహేశ్వరం నాట్ బ్రహ్మ చిదానందమయం బ్రహ్మ కాదు ఇప్పుడు చాలా క్లారిఫై అవుతుంది మీకు చాలా జాగ్రత్తగా వినండి మాయావి మాయని తన అధ్యయనంలో ఉంచుకో ఉండేవాడు ఈశ్వర ఎవరతను ఈశ్వర ఈశ్వర సృష్టి వస్తేనే ఈశ్వరుడు సృష్టి వస్తేనే ఈశ్వర సృష్టి రాకముందు ఏకమేవ అద్వితీయం బ్రహ్మ సత్యం జ్ఞానం అనంతం అక్కడ ఈశ్వర శబ్దం లేదు ఈశ్వర శబ్దం లేదు ఈశానహ ఈశాన శిల ఎవడైతే పరిపాలిస్తూ ఉన్నాడో వాడు ఈశ్వరుడు సృష్టి వస్తేనే పరిపాలిస్తాడు సృష్టికి ముందు పరిపాలించడానికి ఏమి లేదు తాను ఏకం ఏవా అద్వితీయం బ్రహ్మ క్లియర్ వస్తుంది అన్ని వస్తాయి ఇప్పుడు ఎట్లా వస్తుంది ఈశ్వరుడు ఎట్లా వస్తాడు జీవుడు ఎట్లా వస్తాడు కాబట్టి ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాము అయ్యా బాణస్య బానేపి ఆ అనేపి అది బా తెలుస్తూ అభానం బాణస్య అభానం కారణమేంటి ప్రతిబంధన్నాం తస్య హేతు అంటే ప్రతిబిం ప్రతిబంధస్య హేతు ప్రకృతి మాయా ఇది అది అజ్ఞానం ఏకైక నిబంధనం అన్నా చూచారా ఏకైక కారణం ఏదైతే ఉందో అది అజ్ఞానము ఆ అజ్ఞానమే మాయ ఆ మాయే ప్రకృతి ఈ ప్రకృతిలో ఏమున్నాయి సత్వరజస్తమో గుణాలు ఉన్నాయి మాయలో ఏమున్నాయి అది ఇది ఒకటే అది ఇది ఒకటే పదాలే వేరు కాని ఇంకోటి కాదు కనుక మొట్టమొదట చిదానందమయ బ్రహ్మ రెండవది లేనిటువంటి ఏకమేవ అద్వితీయం బ్రహ్మ మొదట ఉండింది తరువాత ఈ సత్వరజ స్థమో గుణాత్మకమైనటువంటి ప్రకృతి లేదా మాయ ఏదైతే ఉందో ఇది ఎక్కడి నుంచి బుట్టుకొచ్చిందండి అని అంటే దానికి అస్తిత్వం ఏమి లేదు దీని మీద ఆధారపడింది కనుక ప్రతిబింబ సెకండ్ లైన్ ప్రతిబింబ సమన్విత బ్రహ్మములో చూడతమాష సత్యం జ్ఞానం అనంతం అయినటువంటి బ్రహ్మమునందు ఇప్పుడు మనం ఎట్లాగైతే చిదాభాష అని చెప్పాము చూడండి మీకు బుద్ధిలో ప్రతిఫలించిన చైతన్యం అట్లాగే బ్రహ్మమునందు ప్రతిఫలించిన చైతన్యంలో ఆ ప్రతిబింబములు దాంట్లో ప్రతిఫలించినటువంటి ప్రతిబింబం ఏదైతే ఉందో బ్రహ్మ ప్రతిబింబం అది ప్రతిబింబ సమన్వితా సమన్విత కూడినటువంటిది కనుక ఆ బ్రహ్మములో ప్రతిఫలించేటువంటి లక్షణం ఉంది ఆ లక్షణంలో ప్రతిఫలించింది ఏదో దానితో తాదాత్మం చెందింది ప్రకృతి అక్కడ ఆవిర్భవిస్తూ ఉంది వెరీ ఇంపార్టెంట్ అర్థమవుతుంది అక్కడ ఆవిర్భవిస్తూ ఉంది ఆవిర్భవించినప్పుడు ఈ సత్వరజస్తమో గుణాత్మిక ప్రకృతి మాయ అస్తి ఇక్కడ మాయ స్టార్ట్ అవుతా ఉంది అంటే ఉన్నటువంటి ఏకమైనటువంటి బ్రహ్మములు ప్రతిఫలించినప్పుడు బ్రహ్మ ప్రతిబింబం ఏదైతే ఉందో దానితో తదాత్మం చెందినప్పుడు ప్రకృతి కనపడతా ఉంది లేదు బ్రహ్మము బ్రహ్మముగా ఉంటే ప్రకృతి లేదు మిథ్య ఉండేందుకు అవకాశమే లేదు బాగా అర్థం చేసుకోండి కనుక చిదానందమయ్య బ్రహ్మ దీని యొక్క ప్రతిబింబంతో దీని యొక్క ప్రతిబింబ ప్రతిబింబం అన్నప్పుడే అది అసత్యం అనేది కదా కాబట్టి బ్రహ్మము యొక్క ప్రతిబింబంతో తాదాత్మం చెందినటువంటి ప్రకృతి సత్వరాజస్తమో గుణాత్మకంగా ఉంది క్లియర్ త్రిగుణాలతో తెలుస్తూ అని మీకు అంత క్లారిఫై అవుతుంది ప్రకృతి ఫోర్త్ లైన్ ప్రకృతి ద్విధాచ సా ప్రకృతి సా ప్రకృతి ద్విధా రెండు విధాలు ఆ ప్రకృతి మళ్ళీ రెండు విధాలు ఇప్పుడు గదులుతూ ఉంది ఏంటి సృష్టి కాబట్టి అసలు బ్రహ్మ అసలు మాయ అనేది ఉందా నేను బాగా అర్థం చేసుకున్నాను మాయ అనేది ఉందా అనే ప్రశ్న పడ్డప్పుడు ఉంది అని చెప్పడానికి అనిర్వచనీయం గనక ఆధారమేమీ కనపడడం లేదు మాయ అనేది ఉంది అని నిర్ధారణ చేయడానికి ఆధారం ఏమీ కనిపించడం లేదు ఆధారం ఏమిటంటే జగత్త ఇది కార్యరూపంలో ఎప్పుడైతే ఉందో దేర్ కెనాట్ బి ఎనీ ఎఫెక్ట్ వితౌట్ కాస్ కారణం లేకుండా కార్యం ఉండేందుకు అవకాశం లేదు ఇప్పుడు కూడా మీలో ఒక సందేహం మిగిలినది క్లియర్ చేస్తాను ఆనందంగా ఉండండి ఇప్పుడు కార్యరూపంలో జగత్తుంది దీనికి కారణం ఉండాలి దీన్ని ప్రకృతి అంటున్నాం ఈ మాయనే ప్రకృతి అంటున్నాం ఎందుకు ప్రకృతి వచ్చింది ప్రకర్షేణ కృతి యోగ్యత్వా ప్రకృతి ప్రకర్షేణ కృతి యోగ్యత్వా అది సంస్కృతంలో బ్యూటీ ప్రకృతి నేచ్చారు అంటాడు అనుకో ఇంగ్లీష్లో ఏం చేసి కొట్టుకోవాలి ఆ పదం అర్థం కాక వర్డ్స్ వర్తికి ఇచ్చేయాలి బికాస్ వీ హ్యావ్ నో వర్డ్స్ వర్ది వర్డ్స్ విలియం వర్డ్స్ వర్తికి ఇచ్చేయాలి అర్థమవుతుంది ఇప్పుడు ప్రకృతి అంటే ప్రకర్షేణ కృతి యోగ్యత్వా ప్రకృతి అంటే అర్థమైతే అయినా ప్రకర్షణ కృతి యోగ్యత్వాత అంటే ఏ కర్మ కూడా కృతి కృతి యోగ్యం ఎట్లా ఉందో తెలుసా అద్భుతంగా ఉంది అంటే ఆర్డర్ ఆర్డర్ నియతి నియతి ప్రకర్షణ కృతి యోగ్యత్వా రెండు పాలు వదజని ఒక పాలు ప్రాణవాయువు గలిస్తే వాటర్ తయారవుతా ఉంది ఇట్స్ ఆర్డర్ అర్థమవుతుంది నియతి నియతిని ఎంత చూచాం మనం ఇప్పుడు ఈ ప్రపంచంలో ఇప్పటివరకు ఎంత నేర్చుకున్నాం మనం నియతిని గురించి ఎక్కడ నియతే దేహంలో నియతే జగత్తులో నియతే ముక్కు ఇక్కడే ఎందుకుంది ఇక్కడ తింటున్నావు కనుక ఇక్కడ తెలిసి రావాలి వాసన ముక్కు ఉంది బలే బలే సృష్టి ఉంలా దాని అంతా ఇదే కదా నియతి కాబట్టి ప్రకృతి ప్రకర్షేణ కృతి యోగ్యత్వ ఒక ఆర్డర్ కనపడుతూ ఉంది కనుక ఎప్పుడైతే ఆర్డర్ కనపడుతూ ఉందో జగత్తులో దాన్ని మరీ సాపతుడి నెట్టు చుట్టు పడేయడానికి లేదు లేదు అని ఉంది లేకపోతే ఎట్లా తెలుస్తా ఆర్డర్ ఈ ఆర్డర్ ఎట్లా వచ్చింది తెలుసా ఈశ్వర పరమేశ్వరుడు వస్తది ఇప్పుడంతా పరమేశ్వరుని యొక్క సృష్టి పరమేశ్వరుని యొక్క సృష్టి అందువల్ల ఆర్డర్ ఉంది ఇక్కడ కాబట్టి ఈ ప్రకృతి అంటే ప్రకర్షణ కృతి యోగ్యత్వాత ఒక ఆర్డర్ ఉంది గనక దీన్ని మనం స్టడీ చేశాం స్టడీ చేస్తే ఈ ఆర్డర్లో మనకు సత్వరాజస్తమ గుణాలు దొరికాయి కార్యంలో ఎప్పుడైతే సత్వరజస్తమ గుణాలు ఉన్నవో కారణంలో కూడా అవే ఉండాలి గనక కాబట్టి ఏదైతే కార్యంలో ఉందో కార్యే కారణగుణ అని వర్తంతే గనక దీనికి కారణం ఏమిటి అది ఏదైనా సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ప్లీజ్ ఎప్పుడైతే ఈ జగత్తు త్రిగుణాత్మకంగా కనిపిస్తూ ఉందో ఈ త్రిగుణమి మిలితమైనటువంటి ఈ జగత్తు కార్యరూపంలో ఉంది గనక దీనికి ఏది కారణమైనా సరే ఈ లక్షణాలు దాంట్లో కూడా ఉండాలి కార్యంలో ఏదైతే ఉందో కారణంలో అదే ఉండాలి కాబట్టి మొదటికి వెళ్ళాము ఇప్పుడు ఎట్లెటప్పటికి మాయ దొరికింది మాయ దొరికితే దాంట్లో ఈ లక్షణాలు ఉండాలి కాబట్టి బ్రహ్మములో ప్రతిఫలించినటువంటి ప్రతిబింబంతో తడాత్మం చెందినప్పుడు ఈ ప్రకృతి త్రిగుణాత్మికంగా ఉంది ఇక్కడ నేను ఒక్కోసారి మీ తనేవాడిని నాకు కూడా కొన్ని సందేహాలున్నాయి నివృత్తి కాలేదు నేను చెప్పలేదు ఎవరికి ఎవరిని అడగలేదు ఎవరండ చెప్పలేదు మీకు ఒక్క మాట చెప్తాను వినండి సృష్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ డౌట్ ఎప్పటికీ ఉంటుంది ఇక తీసేయండి ఇప్పుడు సృష్టి అంటే ఏంటో తెలుసా ఒకసారి సృష్టి ప్రళయం వచ్చేస్తుంది కదా రిజల్యూషన్ ప్రళయకాలం ఉంది కదా ప్రళయంలో అంతా లయించిపోతుంది కదా ఆ తర్వాత మళ్ళీ ఎట్లా వస్తుంది ఇది ఇప్పుడు మార్కండే స్వామి చూశారు కదా మీకు భాగవతం రాశాను కదా మార్కండేయుడు చూసాం భారతంలో కూడా రాశాను కదా కాబట్టి ప్రళయంలో సర్వం జలమయం అయిపోయినప్పుడు అంధకారం అయిపోయినప్పుడు సృష్టి అంతా కూడా విలీనం అయిపోయినప్పుడు జీవులంతా కూడా సూక్ష్మ రూపంలో ఉన్నప్పుడు ఎట్లా వస్తుంది మళ్ళీ ఇది సృష్టిస్తేనే వస్తుంది ఎప్పుడైనా సృష్టి అనే పదం గనక వస్తే బాగా అర్థం చేసుకోండి ఇది ఎక్కడ దొరకదు మీకు నేను పడి పడి పడి నాకెక్కడ దొరకలా నాలోనే దొరికింది ఒకటే చెప్తున్నా సృష్టి అంటే ఏమనుకుంటారంటే మీరు మొదట్లో ఎట్లా సృష్టి జరిగింది అంటారు మొదట లేదు కర్మ లేదు ప్రళయమైన తర్వాత జరిగేదే సృష్టి ఒకసారి ప్రళయం చాలా ఇంపార్టెంట్ ఇది లేదంటే అసలు జీవితాంతం పట్టుకొనే ఉంటుంది వదలకుండా ప్రళయం అయిన తర్వాత మళ్ళీ జరుగుతుంది జున్నైనా అదే సృష్టి అయితే స్వామీజీ ప్రళయానికి ముందు సృష్టి ఉంది కదా యేస్ ఉంది అది ఎప్పుడు ప్రారంభమైంది స్వామీజీ అంతకుముందు ప్రళయం తర్వాత స్వామీజీ అంతకుముందు ప్రళయం తర్వాత జగత్తుంది కదా ఉంది అది సృష్టి కదా అవును అది ఎప్పుడు తయారైంది అంతకుముందు ప్రళయం తర్వాత మొదటి సృష్టి ఎప్పుడు తయారైంది అనాది హి అవిద్యది ఇది అర్థం కాక పది సంవత్సరాలు నేను అనుకున్నా అసలు నాకు అది అర్థం వరకు సృష్టి విషయం చాలా కన్ఫ్యూజన్ ఉంది ఎంత కన్ఫ్యూజన్ అంటే ఇదేదో చెప్తాడారు కానీ ఎప్పుడొకప్పుడు స్టార్ట్ అయి ఉండాలి కదా ఎప్పుడో ఒకప్పుడు స్టార్ట్ అయి ఉండాలి కదా నైనా చాలా ఇంపార్టెంట్ చూడండి అని అనుకునేవాడిని విచిత్రం ఏంటంటే అవునండి స్టార్ట్ అయ్యింది ఎప్పుడు స్టార్ట్ అయిందయ్యా ఎన్ని కోట్ల ఎన్ని లక్షల ఇన్ని కోట్ల ఇన్ని లక్షల ఇన్ని కోట్ల ఎన్ని లక్షల ఇన్ని సంవత్సరాల క్రితం అన్నాడు అనుకోండి టైం అదేంటది టైం టైం సృష్టి జరిగిన తర్వాత వస్తుంది సృష్టికి ముందు ఉంటుంది ఇది ప్రాబ్లం అర్థమవుతుంది ఇప్పుడు అందరికీ అర్థంగా ఉంది శంకరాచార్య స్వామి పాదాలను నమ్ముకున్న వాళ్ళకి అర్థం ఏది ఇది అర్థమవుతుంది కనుక ఈ విద్యారణ్య బాబా ఈయనొక అరణ్యం అరణ్యం ఇది జ్ఞాన ఫారెస్ట్ యూనివర్సిటీ మొదట అన్నాడు మనతో అవిద్య అనాది అని తెచ్చాడు అక్కడ మీకు ఒక్క మాట చెప్పాను నేను ఇక్కడ క్లారిఫై చేయడానికి అక్కడ మాట చెప్పాను ఇప్పుడు జాగ్రత్తగా నాలుగు మీరు ఈ టైంలో రాసుకునేది ఏమీ లేదు తర్వాత నేను చెప్పేది తినడం ఉంది మీరు రాసుకుంటే ఏమీ ఎక్కదు నేను రాసి అందరు రాసినవని చదివి నాకేం అర్థం కాదా మీరు రాసుకొని ఏం అర్థం చేసుకుంటాను నేను చెప్పేది నేను అర్థమవుతుంది ఇప్పుడు అనాది అవిద్య ఇవన్నీ అనాది ఎప్పుడుదో అక్కడ మీకు మాట ఉన్నాను నేను అయ్యా అనాది అంటే ఆది లేదని కదా భగవంతుడికి కూడా ఆది లేదు కదా అందుకని కదా ఆయనకు అంతం లేదు మరి అజ్ఞానం కూడా ఆది లేనిదైతే అది కూడా అంతం కాదు కదా ఆయనలాగే అది ఎప్పుడు ఉంటది కదా ఇంకెందుకు సారి వేదాంతం అని ఒక ప్రశ్న వేశాను నేను భగవంతుడికి అనాది అని అంటే ఆది లేనివాడు అంటే అంతం కూడా లేనివాడని అర్థం ఎందుకంటే ఆది లేదు కనుక అవిద్య అజ్ఞానం ఏదైతే ఉందో దీనికి ఆది లేదు కాని అంతం ఉంది అదే డిఫరెన్స్ అజ్ఞానానికి ఆది లేదు కానీ అంతం ఉంది ఎగ్జాంపుల్ ఏంటి ఎగ్జాంపుల్ ఘట ప్రాక్ అభావం సరేనా కుండ తయారు కాకముందు అది లేదు అనేది ఎప్పటినుంచో ఉంది ఎప్పటినుంచో కుండ తయారు కావద్ద ఎప్పటినుంచో ఉన్నదానికి అంతం వచ్చింది అట్లా అజ్ఞానం అనేది ఎప్పటి ఉంది ఆది లేదు కానీ అంతం ఉంది ఘట ప్రాక్ అభావ అది న్యాయశాస్త్రం నుంచి మీ చెప్పింది ఇప్పుడు అర్థమైందే కనుక స్వామి రామతీర్థ మొన్న కూడా అమ్మగారులకు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ చెప్పాను ఆయన జీవితాన్ని గురించి అక్కడ చెట్టు తరగుతుంది అద్భుతమైంది మీకు ఒకసారి చెప్తాను ఈ క్లాస్ అయిపోతే ఏది ఈ సెషన్ అయిపోయింది తర్వాత వినాల్సింది నా జీవితాన్ని ఎంతో ప్రభావితం చేసి ఆయన ఒక చోట ఒక మాట అంటాడు ఏ కారణం చేతను స్వామి రామతీర్థ ఏ కారణం చేతనో మాయా అజ్ఞానం వీటినన్నింటి గురించి మాట్లాడాల్సి వస్తుంది కానీ వేదాంతం వాటి ఎందు వేదాంతానికి నమ్మకమే లేదన్నాడు ఆ వాక్యం నన్ను ఎంతో కదిలించింది ఒకప్పుడు మరి లేనప్పుడు ఎందుకు ఇవన్నీ కూడా ప్రవేశపెట్టాల్సి వచ్చింది అని అధ్యారోపవా అర్థం బ్రహ్మమును అర్థం చేసుకోవడానికి ఇవన్నీ కల్పించడం కల్పించిన తర్వాత ఏం చేయాలి తీసేయాలి లేని దానిని కల్పించడం అధ్యారూపం కల్పించిన దాన్ని తీసేయడం అపవాదం ఇది అన్యాయం కాదు న్యాయం ఏమంటారు దాన్ని అధ్యారూప అపవాద న్యాయం అర్థం చేసుకోవడానికి అంతే ఇప్పుడు జస్లిసన్ కనుక అక్కడికి వెళ్ళినప్పుడు మనం ఏది కార్యానికి వెళ్ళినప్పుడు కార్యం నుంచి కారణానికి వెళ్ళినప్పుడు అనంతమైనటువంటి బ్రహ్మంలో రెండవది ఉండడానికి అవకాశమే లేదు రెండవది కనిపిస్తూ ఉంది అంటారు మీరు కనిపించినంత మాత్రమే అది వాస్తవం కానవలసిన లేదు ఇవి ఇంకా లోతుకుపోతాయి మనకు మాండుక్యంలో అయితే ఎక్సలెంట్గా వచ్చేస్తాయి మార్నింగ్ క్లాస్లో విచిత్రం ఏంటంటే నీకు కనిపించినంత మాత్రమే అది ఎందుకు యదార్థం కావాలి స్వామీజీ జగత్తు కనపడతా ఉంది కదా నీకు స్వప్న జగత్తు కనపడలేదా చూడలేదా నువ్వు కలల్లో చూడలేదా ప్రపంచాన్ని ఏదేది ఏది మేలుకుంటే లేదు జ్ఞానంలో ఇది లేదు ఇప్పుడు మనం ఎక్కడ మాట్లాడుతున్నామంటే ద్వైతంలో కూర్చొని అద్వైతాన్ని క్వశ్చన్ చేస్తున్నాం ఇది మన అనుభవంలో ఉంది అద్వైతం అది అనుభవానికి సంబంధించింది కాదు జ్ఞానానికి సంబంధించింది క్లియర్ అందుకని ఎప్పుడైతే ఆడికి ప్రకృతి మాయ ఏదైతే ఉందో కార్యములో ఈ లక్షణాలు ఉన్నాయి కనుక కార్యంలో అదే విధంగా ఉండాలి కాబట్టి మాయా ప్రకృతి మాయనంతో మహేశ్వరం శ్వేతాశ్వేత ఉపనిషత్ కాబట్టి ఏదైతే మాయ ఉందో అదే ప్రకృతి అని తెలుసుకో ఈ ప్రకృతిని అధీనంలో పెట్టుకొని ఉండేటువంటి వాడు ఈశ్వర తమ ఈశ్వర కదా సో తమో రజ సత్వగుణ తమో రజ సత్వగుణ ఈ మూడు గుణాలు కలిగినటువంటి సా ప్రకృతి అది నాలుగో లైన్లో చివరి అక్షరం సా ఆ ప్రకృతి ప్రకృతి ఆ ప్రకృతి ఆ మాయ ఏదైతే ఉందో ద్విధ రెండు విధాలు అది రెండు విధాలు ఇంతవరకు అర్థమైపోయిందే సో సత్వరాజు సమో గుణాత్మిక మాయా అస్తి ప్రకృతి అశ్రీ బ్రహ్మాశ్చర్య కాబట్టి సత్యం కాదు మిథ్య అది ఉంది ఎలా ఉంది సర్పోయం రజ్జుహు ఈ సిది పాయింట్ ఇదిగో బ్రహ్మం ఉంది ఇప్పుడు మాయ ప్రకృతి కూడా ఉంది కదా మాయా ఎట్లా ఉంది సర్పోయం రజ్జు అయం సర్ప సర్పోయం అయం సర్ప రజ్జు ఏవ అయం సర్ప అంతవరకు శాస్త్రం తాత్పర్యం ఎందుకనంటే అక్కడ రెండు కనపడుతున్నాయి నీకు జ్జు సర్పం రెండు కనపడుతున్నాయి కానీ రెండు లేవు రెండు లేవు ఉన్నది ఒకటే మరి రెండవ దేవీ ఉండాలి సత్యం కానిది అయి ఉండాలి సత్యం కానిది దీని మీద ఆధారపడి ఉంది ఇది ఉంటేనే అది ఉంది త్రాడు ఉంటేనే పావు ఇది దాని మీద ఆధారపడి అంతే కాని రెండుగా తెలుస్తున్నాయి రజ్జు సర్పం ఆ వాక్యంలో సర్పోయం రజ్జు అయం సర్ప this this serpent, this snake స్నేక్ ఈస్ రోప్లీ రజ్జు ఏవ రెండు పదాలున్నాయి కానీ రెండు వస్తువులు లేవు రెండు వస్తువులు లేవు ఒకే వస్తువు ఆ వస్తువు ఒకటే ఏంటో అది సత్యం అది సత్యమైనప్పుడు రెండవ వస్తువు ఏంటి mithya, రెండవ వస్తువు ontologically <laughs> ontologically mithya సర్పం మిథ్య రజ్ సత్యం మాయ లేక ప్రకృతి మిథ్య బ్రహ్మం సత్యం అది తెలియనంత వరకు అత విచారర్తవ్య ఎప్పుడైతే రెండు కనపడుతూ ఉన్నాయో విచారం స్టార్ట్ అవుతా ఉంది ఈ విచారం స్టార్ట్ అవడం ఎందుకంటే రెండు ఉన్నవి అని నిర్ధారణ చేయడం కోసం కాదు ఏకవస్తు నిర్ధారణ ఆ ఏక వస్తువు ఇదే అదే కాబట్టి బ్రహ్మ మాయ మాయ సత్యం అయితే మాయే బ్రహ్మ సత్యం అయితే బ్రహ్మే ఇప్పుడు అర్థమైంది జస్ట్ ప్లిసన్ విచారేణ సర్పమదృశ్యం రజ్జు సత్యం ఇక్కడ కూడా విచారేణ బ్రహ్మ సత్యం జగన్ జగత్ మిథ్య జగన్మిథ్య కాబట్టి ప్రకృతి ద్విధ రెండు రకాలైన ప్రకృతులు బ్రహ్మను వదిలేండి ఇంకా బ్రహ్మను వదిలేయండి ఎందుకని నువ్వు వదిలి అక్కడే పోడు ఎందుకని నువ్వే కనుక వచ్చిన బాధది సంయుత్ నువ్వే ఉరిక పక్కన పెట్టామస్తే దీన్ని అర్థం చేసుకుంటున్నావు ఎందుకని ప్రతిబంధాన్ని ప్రతిబంధకం ఏదో దాన్ని తొలగించుకోవాలంటే దాన్ని అర్థం చేసుకోవాలి కనుక మొదట అజ్ఞానం యొక్క స్వభావ స్వరూపాలు తెలియాలి కదా చూడు క్లియర్గా ఉంది దాన్ని అర్థం చేసుకుంటున్నాం ఇప్పుడు ఈ ప్రకృతి సరేనండి ఆ మాయని అర్థం చేసుకుంటాం ఫస్ట్ దాన్ని తొలగించి మహేశ్వరుణ్ణి మనం పట్టుకుంటాం కానీ మాత్రం గుర్తుపెట్టుకోండి ఏ మాయ ఇక్కడ ఉందో ఆ మాయ చేతనే కదా ఈ ప్రపంచం అంతా కనపడతా ఉంది అయినా కొద్ది ఇంపార్టెంట్ మాయ చేతనే కదా ఈ ప్రపంచం అంతా కనపడతా ఉంది కాదా ఎందుకని దీంట్లో సత్వరచస్తమ గుణాలు దాంట్లో సత్వరం యొక్క జగత్ సర్వం ప్రసూయతే య మాయ ఏ మాయ చేతయితే ఇదం జగత్ సర్వం ప్రసూయతే క్రియతే దేనివల్ల అయితే ఈ మాయ ఈ మాయా ప్రపంచం తయారైందో స మాయా ఆ మాయ ఏదైతే ఉందో త్రిగుణాత్మిక సా మాయా త్రిగుణాత్మిక ఒక పదం మీకు అద్భుతంగా ఇస్తున్న కార్యానుమేయ్ కార్యానుమేయ అనుమేయ కార్య అనుమేయ కార్యానుమేయ అనుమాన ప్రమాణం ఇన్ఫరెన్స్ కార్యాను మేయ అంటే కార్యాన్ని అనుమాన ప్రమాణంతో తీసుకుని కారణం మీద పోతున్నాం ఎందుకనండి మరి ఎట్లా మాయం తెలుసుకుంటావు నువ్వు చెప్పు ప్రత్యక్ష గోచరత్వ అభావేపీ నీకు ప్రత్యక్షంగా మాయ కనిపించకపోయినా అభావ అపి అభావేపీ ప్రత్యక్ష గోచరత్వ అభావేపీ శబ్దాదిబిహి గగనాధిపత్ గగనాధికబి సౌండ్స్ ఉంటాయి చూసారా శబ్దాలు ఇప్పుడు నేను శబ్దం చేస్తున్నా ఈ శబ్దం మీకు ఎట్లా తెలుస్తాను చెప్పండి ఆకాశం అలా కదా అది ఎప్పుడైతే శబ్దం వచ్చిందో శబ్దాలు తెలుస్తున్నాయో ఈ ప్రపంచంలో శబ్దాల్ని ఆధారం చేసుకొని కార్యం శబ్దం అనేది కార్యం ఓ ఆకాశం అనేటువంటి కారణం ఉంది శబ్దాదిహి గగనాధికం ఇవా వలే కార్యలింగేన అనుమేయ కార్యలింగేన అనుమేయ అనుమేయ వెరీ ఇంపార్టెంట్ కార్యానుమేయ అంటే కార్యంలో ఏదైతే ఉందో దాన్ని ఆధారం చేసుకొని అనుమాన ప్రమాణం చేత కార్యమైనటువంటి జగత్లో సత్వరాజ్య సమగుణాలు ఉన్నాయి గనక కారణమైనటువంటి మాయలో కూడా ప్రకృతిలో కూడా ఇవి ఉండి తీరాలి కార్యానుమేయ ఇప్పుడు అర్థమైపోయిందే కాబట్టి ఆర్డర్ ఉండడం వల్లనే ఈశ్వరుడు ఉండేది చాలా క్లారిఫై అవుతుంది ఇప్పుడు ఆర్డర్ ఉంది కదా కేవలం మాయ అయితే ఆర్డర్ ఉండదు సత్వ రజస్తమగుణాలే ఉండాలి కానీ ఆర్డర్ ఉంది ఇక్కడ ఆర్డర్ ఉందంటే యోయత్కర్త సతజ్ఞహ జ్ఞానం కలిగిన ఉండాలి సార్ జ్ఞానం మాయక అందువల్ల మాయ కారణం ఈశ్వరుడు నిమిత్త కారణం ఎఫిషియెంట్ కాస్ వస్తుంది ఇప్పుడు ఇంతకాలం ఈ రెండు ఏమిటి ఈ రెండు ఏమిటి ఇప్పుడు వస్తాయి ఇది కార్యానెయ కాబట్టి కార్యాన్ని ఇన్ఫర్ చేసుకుంటూ పోతూ ఉన్నాం అంతే కాబట్టి కొందరు అంటూ ఉంటారు అద్వైతులు కూడా ఆ మాయ లేదండి ఇది వాళ్ళు చెప్పేది అది యా మా సా మాయా ఇది ఒక డెఫినేషన్ కాదన్నా మా ఏదైతే లేదో సా మాయా అది మాయా ఏదైతే లేదో అంటే ఆర్డర్ ఏంటి మళ్ళీ జగత్తులు నువ్వు జగత్తు మాయా అంటున్నావు నేను ఒప్పుకుంటున్నా మరి ఆర్డర్ ఎక్కడి నుంచి వచ్చింది సార్ సో మాయా అనేదాన్ని కూడా మాయా ఈజ్ నాట్ మియర్లీ అన్ ఇమాజినేషన్ ఆఫ్ ఎ హ్యూమన్ మైండ్ అండర్స్టాండ్ మాయా is not merely an imagination kevalam nu kalpinchindi kadu maya endukante order lo telustu undi maya kuda please understand cabatti the existence of the maya is to be inferred adi anumeya is to be inferred from her effects is to be inferred from her effects adi inference ఆ మాయ యొక్క కార్యాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యాల నుంచి ఇన్ఫర్ చేస్తున్నాం అనుమే ఇక్కడ సత్వరాజిస్తామో గుణాలు ఉన్నాయి కనుక కారణంలో కూడా వండి తీరాలి అది కనుక ఎప్పుడైతే ఈ కొణంలో నుంచి మనం చూచామో మనకు ఒకటి అర్థమవుతా ఉంది ఏ మాయ తత్ అవ్యక్తం అనాది అవ్యక్తం అనాది ఏతత్ మాయ ఈ మాయ ఏదైతే ఉందో త్రిగుణై నిర్ముక్తం త్రిగుణై నిర్ముక్తం త్రిగుణమిళితం అయింది త్రిగుణం నిర్మాణం అయింది ఆ మాయ సంబంధించినటువంటి జగత్త గనక ఇది ఉంది ఈ ప్రకృతిలో ఈ మాయ రెండు విధాలు ద్విధ ద్విధ రెండు విధాలు స్టార్ట్ సత్వశుద్ధి అవిశుద్ధి భ్యాం మాయా విద్యే తేమే మాయా బింబో వశీకృత్యవజ్ఞర మాయా ప్రతిపాదన అయింది కదా అంటే అది మీకు మెట్టుకు మెట్టుకు అర్థమవుతూ వస్తుంది ఇప్పటివరకు ఇంతవరకు అర్థమైంది కదా ఏమైనా డౌట్స్ ఉండయా లేదు కదా ఈశ్వర ప్రతిపాదన సరేనండి బ్రహ్మములో ప్రతిఫలించినటువంటిది ఆ ప్రతిబింబంతో తదాత్మం చెందినప్పుడు మాయ ఉత్పన్నమవుతా ఉంది ఈ మాయ బ్రహ్మమును ఆశ్రయించుకొని ఉంది మాయ ఉందంటే బ్రహ్మం ఉంది కాబట్టి మాయ లేకపోయినా బ్రహ్మం ఉంటుంది కనుక అది లేకపోయినా ఇది ఉంది అంటే అది దీని లక్షణం కాదు అది దీని లక్షణం కాదు ఒకటి లేకపోయినా తాను ఉంటూ ఉందంటే ఆ లేనిది ఉన్నదాని యొక్క లక్షణం కాదు క్లియర్ లాజికలీ కాబట్టి మాయ కనపడుతూ ఉంది ఓకే అదే ప్రకృతి అని అన్నాం ఇది ఇప్పుడు చూడండి ఈశ్వర ప్రతిపాదన ఇప్పుడు వస్తున్నాడు ఈశ్వరుడు ఇప్పుడు వస్తున్నాడు ఇంతవరకు ఈశ్వరుడు లేడు ప్లీజ్ ఎవరున్నారు బ్రహ్మ చిదానందమయం బ్రహ్మ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అదొక్కటే ఉండేది ఫస్ట్ ఇప్పుడు ప్రతిబింబం తాడాత్మ చెందడం వల్ల ప్రకృతి ఉత్పన్నమైంది దానినే మాయ అన్నాం అది రెండు అంటున్నాం అది ద్విధ రెండు విధాలు చూడండి సత్వశుద్ధి అవిశుద్ధిభ్యాం అది సత్వశుద్ధి అవిశుద్ధిభ్యాం మాయా అవిద్య అవిద్యే చతే ఇప్పుడు పూర్వ శ్లోకంలో లాస్ట్ లైన్ లో సా ప్రకృతి ద్విధ ఏనాయన సా ప్రకృతి ద్విధ సా ప్రకృతి ద్విధా చాకు కూడా ఉంది మీనింగ్ అట్లా తర్వాత చెప్తా ద్విధ ఏంటది అంటే ఇది ఈ శ్లోకంలో ఆ రెండు విధాలు ఏంటో తెలుసా అవిశుద్ధి సత్వశుద్ధి అంటే శుద్ధ సత్వము బాగా అర్థం చేసుకోండి మీరేం రాసుకోవాలని అవసరం లేదు మిస్ అయిపోతారు మీరు రాసుకోలేరు ఎందుకంటే మైండ్ కెనాట్ డూ టూ టైమ్స్ టూ వర్క్స్ అట్ ఎ టైం మీరు రాసడం మొదలు పెట్టారంటే నేను తినేది మర్చిపోతారు మీరు తర్వాత నేను బుక్ కూడా రాసిస్తాను మీకు ఎందుకంటే నేను పదే పదే ఎందుకు చెప్తున్నానంటే నేను చెప్పింది ఏదో మీరు వినాలా మీరు ఇంటే నాకు ఆనందం కాదు మీరు మిస్ అయితే ఇంకా మళ్ళీ పట్టుకోలేరు దీన్ని నేను ఎంత కష్టపడ్డానో దీనికి నాకు తెలుసు అందుకని చెప్తున్నా ఈ ప్రకృతి రెండు సత్వశుద్ధి అంటే శుద్ధ సత్వం సత్వశుద్ధి అంటే శుద్ధ సత్వం అవిశుద్ధం శుద్ధమైంది శుద్ధం కానిది నాయన సత్వశుద్ధి శుద్ధ సత్వం అవిశుద్ధి అపరిశుద్ధం శుద్ధం కానిది సత్వశుద్ధం కానిది శుద్ధ సత్వం కానిది అని రెండు ఏమిలే మాయలో ప్రకృతిలో ఉండేది త్రిగుణాలే కదా అవునా ఇంకేమన్నా సత్వరజస్తమో గుణాలే కదా సత్వం ఏదైతే ఉందో సత్వశుద్ధి అంటున్నాడంటే సత్వగుణం రవగుణం తమోగుణం కదా ఈ సత్వగుణం ఈ సత్వగుణం మిగతా రెండిటితో కనుక చారకుండా ఉంటే శుద్ధ సత్వం లేదా ఈ రెండిటితో కలిసింది అనుకో ఆ శుద్ధం అంతే ఇంకేం లేదు అందుకని చెప్పి బాగానండి తర్వాత మీరు రాసుకుంటారు కావాలని డిక్టేట్ చేయమంటే చేస్తా ఇప్పుడు బాగా అర్థం ఇప్పుడు ఇది నేను చెప్తున్నప్పుడు అన్నారు అనుకోండి మళ్ళీ ఎత్తేటప్పటికి అర్థం కాదు ఏంటి అని అదే నా బాధ ఇప్పుడు సత్వశుద్ధి ఇప్పుడు మీకు అర్థమైంది సత్వగుణం రజోగుణం తమోగుణం రజో తమోగుణాలతో రజస్తమస్సులతో సంబంధం లేకుండా కేవలం సత్వం ఉండింది అనుకోండి అంటే జ్ఞానం పూర్ణ జ్ఞానం ఇది సరేనా ఇది శుద్ధం శుద్ధ సత్వం లేక శుద్ధి క్లియర్ ఆ తో మిక్స్ అయింది అనుకో అంతే అవి శుద్ధం ఇది శుద్ధ సత్వం అది అవి ఇప్పుడు చూడండి ఈ శుద్ధ సత్వం ఎవరి అధ్యయనంలో అయితే ఉంటుందో ఆయన ఈశ్వర అది ఎక్కడ అర్థమైతే అక్కడ చప్పట్లమవుతాయి కదా అనడానికి కూడా లేదు ఇప్పుడు ఏం మాట్లాడినా చప్పట్లు కొడుతున్నారు ఇప్పుడు ఇదే ఒకటి మళ్ళీ అసలు వాడు ఏం మనకి అర్థం కావడం లేదు ఏళ్ళలో అవి ఇవి నేనేం చెప్తున్నానంటే ఓరిని దుంపదుదేగా ఇవేమి రాజకీయం రా బాబు కాబట్టి ఇప్పుడు మీకు ఇదిగో మాయా అవిద్య చ తే మాతే ఆ రెండింటిని ఏమంటున్నారంటే మాయ అవిద్య ఇది తమస్ ఉంది ఇక్కడ మాయ అవి శుద్ధ సత్వం అశుద్ధ సత్వం కాబట్టి ఏదైతే శుద్ధ సత్వమో అది మాయ అశుద్ధ సత్వం ఏదో అవిద్య అంతే ఇంకే లేదు క్లియర్గా ఉంది శుద్ధ సత్వం మాయ అశుద్ధ సత్వం అవిద్య ఆ మాయ ఈశ్వరుడికి ఉపాధి అవిద్య ఇది తెలుసు కదా చూసారా కాబట్టి జీవుడు దగ్గర ఈ అశుద్ధం ఉంటుంది కాబట్టి వీడు సత్వ రోజ స్తమ గుణాలతో ఉంటాడు కానీ ఈశ్వరుడి దగ్గర శుద్ధ సత్వమే గనక మాయను తన అధ్యయనంలో ఉంచుకొని ఉంటాడు వీడు అవిద్యకు వశపడి ఉంటాడు ఎందుకంటే విశుద్ధం కానిది గనక అవిశుద్ధం గనక చూడు సత్వశుద్ధి అవిశుద్ధి అవిశుద్ధి భ్యాం కాబట్టి శుద్ధ సత్వం అనేటువంటిది గుణమిళితం కానిది మరొక గుణంతో కలనది అట్లాగే అవిశుద్ధం ఏదైతే ఉందో విశుద్ధం కానిది ఏదైతే ఉందో అది గుణమిళితమైంది అన్యగుణాలతో మిళితమైనటువంటిది ఇవి ఈ రెండింటిని మాయ అవిద్య माया ईश्वर की उपाधि अविद्या जीवि की उपाधि ईश जीवो वेशधदीद <laughs> सत्वत वस्तु कवल वेश స్వాత్మదర్శనం ఈశ దర్శనం స్వాత్మరూపత విశుద్ధ సత్వం సత్వశుద్ధి కాబట్టి మాయా అవిద్యే చీ మతే వాటిని మాయ అవిద్య అని చెబుతారు కదా ఇప్పుడు అర్థమైపోయిందే మాయ అవిద్య అంటే నేను జీవుడు మీకు అర్థం కావాలని అన్నాను అవిద్య ఇప్పుడు దాంట్లో లేదు ఆ శ్లోకంలో లేదు ఆ శ్లోకంలో ఈశ్వర ప్రతిపాదనే ఉంది ముందు శ్లోకంలో మాయా ప్రతిపాదన రెండవ శ్లోకంలో ఈశ్వర ప్రతిపాదన కాబట్టి సత్వశుద్ధి శుద్ధ సత్వము ఒకటి ఉంది అవిశుద్ధము ఒకటింది అర్థం కదా శుద్ధ సత్వం ఏదైతే ఉందో అది మాయా శుద్ధ సత్వం కానిది గుణమిళితమైనటువంటిది అవిద్య అంతే జీవుడు రాలా ఇంకా జీవుడు నెక్స్ట్ శ్లోకంలో ప్రతిపాదన జీవ ప్రతిపాదన వినండి माया ताम ताम शीकृत सैज्ञर सैयाबिब मयो प्रतिपल चेत् अदी एवर ईश्वर अद्धू प्रतिबिंब బ్రహ్మంలో ప్రతిబింబించిన దాంట్లో ప్రకృతి ఉత్పన్నమైంది దానిలో ప్రతిఫలించినటువంటి వాడు మాయావి ఈశ్వర మాయను అతని అధీనంలో ఉంచుకొని ఇది శుద్ధ సత్వం శుద్ధ సత్వం తన అధీనంలో ఉంది మాయ తన అధీనంలో మాయ ఉంది ఇప్పుడు ఇంకా ఇంకా సృష్టి స్టార్ట్ కాల మాయావి ఈశ్వర అతని అధీనంలో శుద్ధ సత్వమైనటువంటి మాయ ఆయన అధీనంలో ఉంది నెక్స్ట్ జూన్ తమాషా మాయా బింబో వశీకృత్య వశీకృత్య కాబట్టి ఈ మాయని తన వశం చేసుకొని తన వశం చేసుకొని సర్వజ్ఞ ఈశ్వర సత్ తాం సర్వజ్ఞ ఈశ్వర రెండోదాన్ని ఉపభాకం ఆయన అభిశుద్ధం ఉద్దు. శుద్ధ సత్వం ఏదైతే ఉందో అది ప్యూర్ మాయా ఇంకా అవిద్య స్టార్ట్ కల ప్యూర్ మాయ కేవలం మాయా మనకేం పెద్ద ప్రతిబంధకం కాదు ఎందుకో తెలుసా అది ఈశ్వర శక్తి మాయా ఈశ్వర శక్తి అందుకనే త్రిమూర్తుల్లో కూడా చూడండి పక్కన శక్తి లేకుండా అమ్మవారు లేకుండా ఎవరు లేరు ముగ్గురు సృష్టి స్థితి లయాలు సృష్టి ఉండదు అనుకోండి బ్రహ్మం చేయమనే నాలుగు తలకాలు కాదు నలభై పెట్టుకొని మాత్రం లే సరస్వతి ఉండాలా అవునా సరస్వతి శక్తి ఏం శక్తి జ్ఞానశక్తి చూసారా విష్ణుమూర్తి ఉన్నాడు ఆయన పరిపాలించాల శక్తి కావాలా ఏం పరిపాలిస్తారు డబ్బు లేకుండా అమ్మవారు ఉండాలా లక్ష్మీదేవి ఉండాలా అర్థం అవుతా అందువల్ల నారాయణ లక్ష్మి కాదు లక్ష్మీ నారాయణ ముందు ఆ ఉంటేనే తర్వాత నారాయణ ఇప్పుడు అసలు ఆమె లేదు ఆయన దగ్గర ఎవరు పోతారా ఆయన దగ్గరికి అమ్మవారు ఉంటేనే కాబట్టి స్థితి స్థాపకుడు కనుక ఆయన స్థితికి కారణమైనటువంటి వాడు గనక స్థితికారకుడు గనక అమ్మవారు ఉండాల లయం ఇంత పెద్ద ప్రపంచాన్ని లయం చేయాలంటే ఈశ్వర ఏది మహేశ్వరుడు రుద్రుడు బ్రహ్మ విష్ణు అలా ఏం చేయాలంటే ఎంత శక్తి ఉండాలా ఆది అమ్మ దుర్గమ్మ విజయవాడ ఉండాలి అది తమాష అర్థమవుతుంది కాబట్టి శక్తి సమన్వితంగా వీళ్ళు ఉంటారు ఈ శక్తే మాయాశక్తే ఈ శక్తే మాయాశక్తి కాబట్టి మాయ మనకేం బాధ లేదు అవిద్యతో కూడుకున్నప్పుడే వస్తుంది అంతా ఇక్కడే అంటే అజ్ఞానం ఇప్పుడు మాయలో శుద్ధ సత్వం ఉందనుకోండి ఈశ్వర జ్ఞానమే అదంతా శుద్ధ సత్వం ఇప్పటివరకు ఏం ప్రాబ్లం లేదు చూడండి ఇప్పటివరకు ఏం ప్రాబ్లం లేదు శుద్ధ సత్వం మాయ ఈ మాయలో మాయా బీంవశీకృత్వ దీన్ని తన యొక్క వశం చేసుకొని ఉండాడు కాబట్టి ఈశ్వర సర్వజ్ఞాత్ మాయా ప్రపంచం గనక ఈ ప్రపంచం ఎంత వ్యాపించి ఉండినా ఇంకా రాలా వ్యాపించి ఉండినా ఆయనే ఈశ్వరుడు నియామకుడు ఈశాన శిల దాన్ని శాసించేటువంటి వాడు ఎందుకని మాయను అధీనంలో పెట్టుకొని ఉన్నాడు గనక మాయా ప్రపంచం కూడా ఆయన అధీనమే ఆయన యొక్క అధీనమే కాబట్టి ఆయన ఈశ్వరుడు అంతేకేం లేదు సింపుల్ కాబట్టి మాయా మాయా ప్రతిబింబిత అంటే ప్రతిపాదిత చిదాత్మ సర్వజ్ఞ ఈశ్వర క్లియరా కనక సత్వశుద్ధి అవిశుద్ధిభ్యాం మాయా అవిద్యాబింబో వశీకృత్య తాం సత్తు ఈశ్వర జస్ట్ ఇంకేమో డౌట్ ఉంది ఇక్కడ మాయా ప్రతిపాదన అంటే ఏదైనా ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు కొద్దికమగ్గానే ఉంటుంది ఆ తర్వాత కదా ఇది ఎంత అధ్యారోపం జరుగుతూ ఉంది ఆ తర్వాత మీరే ఎగురుతో వింటారు నెక్స్ట్ క్లాస్కి అప్పుడే మీరు అనబాకండి మాయా ప్రతిపాదన అయింది ఈశ్వర ప్రతిపాదన అయింది ఇంకెవరు రావాలా మనం రావాలా జీవ ప్రతిపాదన కమాన్ అవిద్యాశగస్త్న్య తద్వైచిత్ర సాణ శరీరం సార్ రాజస్తాభిమానవాన్ ద్విధ ప్రకృతి సా ప్రకృతి ద్విధ మాయా అవిద్య కాబట్టి ఆ మాయా ప్రతిబింబం ఏదైతే ఉందో దానిని తన వశం చేసుకొని సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు సర్వేశ్వరుడు అయినటువంటి ఈశ్వరుడు మాయోపాధితో కనపడుతూ ఉన్నాడు ఇప్పుడు ఏంటంటే ఇంకొకడు ఉన్నాడు అవిద్యా వశగాహ శ్లోకం జాగ్రత్తగా చూసుకోవాలి మీరు ఎక్కడ నేను విడగొడుతున్నాను అది అర్థం చేసుకోవాలా లేకపోతే గందరగోళంగా ఉంటుంది అవిద్యావశగ స్వన్యస్థద్వైచిత్ర్యాదనే కథ ఇంటికి పోయి దీన్ని మీరు చదువుతా పిల్లలు అంటారు ఎందుకు నానా ఈ బాధ ఎక్కడ దొరికాడా స్వామీజీ మీకు ఎందుకు ఇది మీరు తిరగతా ఉండే నూరు తిరగడం అందువల్ల ఇదిగో అవిద్య అది చూసుకోండి వశగహ అవిద్య వశగా తు అన్య అది అవిద్యావశస్త్వన్య అవిద్యావశ తు అన్య వశగస్త్వన్య దాని పక్కన విసర్గం వచ్చింది కదా ఇక్కడ సా వస్తుంది అప్పుడు సా ఉండదు ఇంకా తద్వైచిత్ర్యాత్ అనేకథత్ వైచిత్ర్యాత్ అనేకథ అది సా కారణ శరీరం సార్ ప్రాజ్ఞ తిమానవాన్ ఇది జీవనిరూపణ ఇప్పుడు బ్రహ్మం తెలిసిపోయింది మీకు సత్యం ఆ బ్రహ్మంలో ప్రతిబింబించినటువంటి ఈ మాయ కూడా మీకు అర్థమైపోయింది సత్వరాజ్ తమో గుణాత్మిక మాయాస్తి అందులో శుద్ధ సత్వం ఈశ్వరుని యొక్క ఉపాధిగా మనకు తెలిసింది శుద్ధ సత్వం అంటే ఏంటి రజోగుణం తమోగుణం కలవనటువంటి సత్వగుణం శుద్ధ సత్వం ఆ రెండు కనుక కలిస్తే అవిశుద్ధం కదా ఇదిగో ఇప్పుడు కలుస్తాయి చూడు అవిద్యావసూ అన్య తూ మరొకడు ఎవరు ఈశ్వరుడు కానివాడు ఈశ్వరుడు కానివాడు ఎవరు జీవహ అది అన్యతూ అంటే జీవహ అన్యహ అవిద్య వశగాహ అవిద్యకు వశమైనటువంటి వీడు అవిద్యకు లోబడినటువంటి ఆయనేమో మాయని తన లోపరుచుకొని ఉండాడు ఆయనకి మాయ వశపడి ఉంది రెండవది అవిద్య అన్నాడు కదా అది మర్చిపోకూడదు వీడు ప్రకృతి ద్విధ మాయ అవిద్య మాయేమో శుద్ధ సత్వం ఈశ్వరుడికి లోబడి ఉంది అవిద్య ఏదైతే ఉందో అశుద్ధ సత్వం ఎందుకంటే మిగతా రెండు గుణాలు కూడా కలిసి ఉండే దీనికి లోపడ్డవాడు వీడు జీవుడు అందువల్ల వీడికి ప్రాబ్లం వీడు చెప్పినట్టుగా అదింటి ప్రాబ్లం లేదు అది చెప్పినట్టుగా వీడింటాడు అవిద్య అజ్ఞానం అనే సైన్స్ ప్లీజ్ కనుక అవిద్యావశక తు అన్య జీవ అని తద్వైచిత్ర్యాత్ తత్ వైచిత్ర్యాత్ విచిత్రం ఏంటో తెలుసా ఈ జీవుడు ఇప్పుడు ఈశ్వరుడు ఒక్కడే ఎందువల్ల శుద్ధ సత్వం గనక మా అధ్యయనంలో పెట్టుకొని ఉన్నాడు గనక ఈశ్వర సర్వజ్ఞ ఏక వీడట్ల కాదు జీవులు ఎందువల్ల స్వామీజీ వైచిత్ర్యాత్ గుణ భేదాత్ గుణ భేదాత్ న్యూనాధిక భేదాత్ జీవుల్లో లక్షణాలు వేరుగా ఉండలే ఒకళ్ళ సత్వం ఎక్కువగా ఉంటుంది ఒక రజోగుణం ఎక్కువగా ఉంటుంది ఒక తమోగుణం ఎక్కువగా ఉంటుంది సత్వంగా ఉండేటువంటి వాడు చక్కగా ఆలోచిస్తూ ఉంటాడు అధికంగా ఉండేవాడు నేను చెప్పేది కేవలం సత్వమే ఉండదు ఈ మూడు మిక్స్ అయి ఉంటాయి సత్వం ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాడి చక్కటి ఆలోచనలు వస్తాయి రజోగుణం ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాడు కర్మల్లో పడిపోతూ ఉంటాడు అట్లాగే తమో గుణం ఎవరికైతే ఉంటుందో వాడు ఎక్కువ నిద్రపోతూ ఉంటాడు తామసికంగా ఉంటాడు ఈ మూడు గుణాలు ఉంటాయి చూడు వీటి యొక్క వ్యత్యాసాన్ని బట్టి గుణభేదాత్ వాడు గొప్పవాడు వీడు తక్కువవాడు వాడు తెలివి తక్కువవాడు వీడు తెలివి గలవాడు వాడు ప్రేమ కలిగినవాడు వీడు ప్రేమ లేనివాడు వీడికి ద్వేషం ఎక్కువ వాడి ద్వేషం తక్కువ ఇవన్నీ ఉన్నాయి సరే ఈ భేదాలు ఈ భేదాల వల్ల జీవులు అనేకథ వైచిత్ర్యాత్ అనేకథ అనేక విధాలుగా ఉండరు ఒక విధంగా చెప్పాలంటే సత్వాంశ సత్వాంశ ఆధిక్యం దేవాహ రాజసాంశ ఆధిక్యం మనుష్యా తామసాంశ ఆధిక్యం జంతువు తిర్యక్ అది కాబట్టి జంతువుల్లో తమ తమ గుణమే ఉంటుంది కదా కాబట్టి మనుషుల్లో రజస్సు ఎక్కువగా పనిచేసిన సత్వం ఉంటుంది అదే దేవతల దగ్గరకు పోతే ఇవి లేకుండా సత్వం ఉంటుంది ఊరికి అలా చెప్పుకోవడానికి మనకు ఆయన దేవుడు అండి అంటారు దేవుడు అంటే బ్రహ్మం ఆయన సత్య జ్ఞానం అంటే దేవుడు లాంటి లక్షణాలు కలిగి ఉన్నాడు అండి లాంటి లక్షణాలు ఏంటయ్యా సత్వగుణం ప్రధానంగా కలిగి ఉన్నాడని ఆంశ అంతేకేం లేదు కాబట్టి అవిద్యావశగా తూ అన్య జీవ తత్ వైచిత్ర్యాత్ ఈ గుణభేదాల వల్ల వ్యక్తుల్లో ఉండేటువంటి మానసిక పరివర్తన వల్ల అనేకథ అనేక విధాలుగా ఉంటారు కదా ఇది అజ్ఞానమే కదా అవిద్యకు వశపడి ఉన్నాడు కదా కారణశరీరం సీ జీవికి కారణ శరీరం ఇది జీవికి ఏంటి కారణశరీరం ఏంటి ఆయన కారణ శరీరం అంటే ఏంటి చెప్పు కారణ శరీరం ఎవరు చెప్తున్నారు కరెక్ట్గా సుషుప్తి ఎగ్జాక్ట్లీ కారణ శరీరం ఏంటి సుషుప్తి ఏదంటే మాట్లాడకూడదు వేదాంతంలో ఏ పదానికి ఆ పదమే పడాలి అది తమాష కారణ శరీరం ఏది స్థూల సూక్ష్మ కారణ శరీరం కారణ శరీరం ఏది సుషుప్తి సుషుప్తులు ఏముంది అదే వీడు అవిద్యకు వశపడి ఉంటాడు కదా అవిద్యవశక తూ అన్య జీవ తద్వైచిత్ర అనేకత ఇప్పుడు చూడు జీవులు అనేకంగా కనపడతా ఉండరు కదా సా కారణ శరీరం సత్ ఇది ఈ అవిద్యే కారణశరీరం ఈ అవిద్య ఇంకా బాగా అర్థమైపోతా ఉంది ఇది కారణ శరీరం అవునా స్థూల సూక్ష్మ కారణ శరీరం ఎప్పుడైతే కారణ శరీరం అన్నాడో వాడు దానికన్నా అర్థం స్థూల సూక్ష్మ కారణ శరీరాత్ వ్యతిరేక్త మరిచిపోయినా తత్వబోధ అర్థమవుతుందే స్థూల శరీర చెప్పరా మీకు స్థూల సూక్ష్మ కారణ శరీరాత్ పంచకోశాతీత అవస్థాత్రయ సాక్షి సన్ సచిదానంద స్వరూప ఆత్మ అదొకటి ఉంది మీ తంతా నాకు అన్ని నువ్వు చెప్పే లాస్ట్లో ఆత్మని మేము అంటాం మంచిది జస్ట్ లిసన్ ఎప్పుడైతే కారణ శరీరం అని అన్నాడో వారికి కారణ శరీరం ఉండొచ్చే మగడు వాడు కారణ శరీరం మాత్రం కాదు కదా కారణ శరీరం కన్నా భిన్నమైనటువంటి వాడు తమ చూసారా కాబట్టి సా కారణ శరీరం సార్ ఈ జీవికి కారణ శరీరం ఏదైతే ఉందో అదే అవిద్య అవిద్య వశగా అజ్ఞానానికి వశపడినటువంటి వాడు అవిద్యకు వశపడినటువంటి వాడు అవిద్యకు లోబడినటువంటి సా కారణ శరీరం సత్ కారణ శరీరంలో ఉండేవాడు పేరేంటి చెప్పండి ఆయన ఇక్కడ వదిలేయండి ప్రాజ్ఞ ప్రాజ్నభిమానవాన్ తత్ర దానియందు దేనియందు కారణ శరీరం సుషుప్తి ఎందు అభిమానవాన్ సుషుప్తి అభిమానం ఎవడికైతే ఉందో వాడు ప్రాజ్న దాని అభిమానం కలిగినటువంటి వాడు అభిమానవాన్ అహం అభిమాన అహంకార అభిమాన జీవహ వాడికి కారణ శరీరం ఉంది ఇప్పుడు అర్థమైపోయింది ఈశ్వరుడికి ఏమి శరీరం ఏది ఉపాధి మాయ జీవుడికి ఉపాధి అవిద్య ఏంటి అభిద్య కారణశరీరం అభిద్య ఉండేది ఇక్కడ కారణ శరీరం సుషుప్తి కారణ శరీరం సుషుప్తి చాలా అందమైనటువంటి విషయం ఏమబ్బా తత్వబోధ కన్నా క్లారిటీ వస్తూ ఉంది జాగ్రత్తగా కారణ శరీరం శరీరం అంటే ఏంటి శీరియతే ఇది శరీరం ఏదైతే నశించిపోతుందో అది శరీరం అంటే శరీరానికి అర్థం అది నా శరీరం పది కాలాల పాటు ఉండాలా కాయకల్ప చికిత్స కర్మ విచికిత్స చికిత్స కాదు విచికిత్స కేరళకు పోయి కాయకల్ప చికిత్స చేసుకుంటే మూడు సంవత్సరాలు ఉంటాడట కాకిలాగా సీరియత్ అయితే శరీరం ఏదైతే నశించిపోద్దో అది శరీరం నశించడం తెలుసా రెండు రకాలుగా నశిస్తుంది నాయన నువ్వు ఏం చేయకపోయినా నశిస్తుంది నువ్వేదన్నా చేస్తే నశిస్తుంది అది కాదు అంటే నా ఉద్దేశం అత్య కాదు మీకు ఎట్లాంటి జ్ఞాపం వస్తాయి నేను చెప్పేది కాలంలో క్షీణించిపోద్దా ఇప్పుడు మనం అనుకోండి ఏదో రోజు పోద్దా అది ఏ రోజు మనం తెలియకపోవచ్చు పోద్దా కాబట్టి కాలంలో నశిస్తుంది రెండవది మీరనేది కాదు నేను చెప్పేది చపితే వస్తాను రెండవది ఏంటంటే జ్ఞానంలో నశిస్తుంది జ్ఞానంలో ఇప్పుడు రావణ మహర్షి శరీరం ఉన్నది ఉన్నా కూడా ఆయన తెలియదు ఉన్నట్టు కూడా తెలియదు జ్ఞానంలో నశించిపోద్ది ఏ విధంగా అయినా సరే మామూలుగా ఉంచినా నశించిపోద్ది జ్ఞానం వచ్చినా నశించిపోద్ది సీరియత శరీరం ఇది మానవ శరీరం కాబట్టి నశించే స్వభావం కలిగిన వాటిని అన్నిటి శరీరాలు అంటాం మనం ఇది కూడా చూడండి మానవ శరీరం జంతు శరీరం పక్షి శరీరం కుక్క శరీరం వృక్ష శరీరం ఆ బటనీలో వృక్ష శరీరం కాబట్టి దానికి కూడా ఆ కొమ్మలు గిమ్మలు చేతులు గీతలు అవి ఇవి అవే దానికి కాబట్టి వృక్షానికి శరీరమే కాబట్టి ఇవన్నీ నశించిపోతాయి కదా చెట్టు నశించిపోద్ది కుక్క నశించిపోద్ది పక్షి నశించిపోద్ది మన శరీరం నశించిపోద్ది మాయా శరీరం అది కూడా పూజదే బ్రహ్మమే నిలిచేది ఇవన్నీ కూడా పూజేటివే ఇవన్నీ కారణాలుగా తెలుస్తూ ఉంది ఇవన్నీ కారణాలు ఓకే ఇవన్నీ గతంలో విన్నాం కదా వినలే కొంతవరకు అన్న తత్వబోధన ఇప్పుడు ఎక్కడున్నాం అదంతా విని ఎక్కడున్నాం అక్కడే ఉన్నాం ఎక్కడున్నామో అక్కడే ఉన్నాం కాబట్టి ఇదిన్నా కూడా అట్లాగే ఉంటాం కనుక సృష్టి ప్రక్రియకి సంబంధించిన ప్రతి విషయం మనకు తెలుసుకోవాలి సృష్టం జగత్ ఆర్డర్ ఉంది గనక నియతి ఈ జగత్ సృష్టింపబడిందని ఇప్పుడు మనం యాక్సెప్ట్ చేయాలి సృష్టి ఉంది గనక సృష్టికర్త కూడా ఉన్నాడు ఈశ్వర సృష్టి వేరుగా సృష్టికర్త లేడు ఏ సృష్టి ఉందో అది సృష్టికర్త వేరుగా లేదు దీన్ని అన్ని దశల్లో గుర్తించాలి ఈ తీసు రాసుకో కావాలండి దీనిని అన్ని దశల్లో గుర్తించాలి జగత్తును చూసినప్పుడు గుర్తించాలి పంచభూతాలను చూసినప్పుడు గుర్తించాలి దేహాన్ని చూసినప్పుడు గుర్తించాలి అనేక దేహాలు చూసినప్పుడు గుర్తించాలి గాలి వీస్తే గుర్తించాలి మొక్క చిగురిస్తే గుర్తించాలి అగ్ని ప్రజ్వలిస్తే గుర్తించాలి సునామీ కదిలిస్తే గుర్తించాలి ఎందుకని ఆర్డర్ ఇస్ దే నియతి ఉంది ఈశ్వరగ్న ఈశ్వరేచ్ఛ అన్ని దశల్లో దాన్ని గుర్తించినప్పుడు మాత్రమే మనం మనంగా మిగులుతాం కేదు ఊరికే డెఫినేషన్స్ తెలుసుకుంటూ పోతే ఎక్కడున్న వాళ్ళం అక్కడే ఉంటాం అది పాయింట్ ఇప్పుడు అర్థమవుతుంది తత్వబోధలో మీరు విషయం తెలుసుకోవడానికి వేదాంత పంచదశలో లోతులుకు పోవడానికి కారణం ఇప్పుడు అన్ని దశల్లో మీకు అర్థమవుతా వస్తుంది ఒక దశలో మీకు అనిపిస్తుంది ఎందుకో ఇంత కష్టపడి చెప్పాడే స్వామీజీ అంతా నేనేని నా కన్న ఏమీ లేదు నేను పోగొట్టుకునేది కూడా ఏమీ లేదు నా ఆనందానికి ఏమీ పగ్నం కలగదు అని మీకు అనిపిస్తుంది అంటున్నాను ఒకరోజు ఇదే ఇదే శృతి మందిరంలో అలా మీరు ఓలలాడేటువంటి రోజు ఒకటి ఉంది బాగా అర్థం చేసుకోగలిగితే ఎందుకంటే అన్ని దశల్లో మీకు భగవత్ దర్శనం జరుగుతుంది కాబట్టి సుషుప్తి కారణ శరీరం అర్థం లే లే ఐ రిపీటెడ్ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ బ్రహ్మాశ్రేయ సత్వరమో గుణాత్మిక మాయా అస్తి మాయను తన వశపరచుకుని ఉండేటువంటి వాడు ఈశ్వర సర్వజ్ఞ సర్వశక్తిమాన్ భవతి మాయకు వశపడినటువంటి వాడు జీవహ ఈశ్వరుడు శుద్ధ సత్వం జీవుడు అవిశుద్ధం అంటే మలినసత్వం మలినసత్వం అంటే రెండు గుణాలతో కలిసినటువంటి సత్వం విశుద్ధం అంటే గుణమిళితం కానిటువంటి సత్వం శుద్ధ సత్వం ఈశ్వరుడు శుద్ధ సత్వం అందువల్ల ఆయన సర్వగ్రహ సర్వశక్తిమాన్ వీడు అవిద్యకు లోనైనటువంటి వాడు అందువల్ల మలినసత్వం సరేనా ఆయనకి ఉపాధి మాయ వీడికి ఉపాధి అవిద్య అవిద్య అంటే కారణ శరీరం కారణ శరీరం సుషుప్తి అదే కదా అజ్ఞానదశ ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే చూడండి ఎంత క్రిటికల్ శాస్త్రం మరి కారణ శరీరం అన్నాం కదా కారణం తెలిసింది కదా మీకు ఇప్పుడు ఇంతకు ముందు కార్యే కారణ గుణ అనువర్తంతే అన్నావా కార్యంలో కారణ లక్షణాలే ఉండాలని ఇప్పుడు ఎప్పుడైతే దీనికి కారణమని పేరు పెట్టామో ఆ విద్యకి దీనికి కార్యం ఉండాలన్నా లేదా లేదా తండ్రి అంటే కొడుకు ఉండాలన్నా లేదా కొడుకు లేకుండా తండ్రి అయ్యాడు మనిషి అను నాకేం ప్రాబ్లం లేదు అదో తండ్రి వస్తున్నాడండి అన్నాడు ఎవరి తండ్రి అండి ఫలానాయన తండ్రి అవునా కార్యాన్ని చూచి కారణాన్ని చూస్తున్నాం కదా కారణాన్ని చూసినప్పుడు కార్యం కావాలి కదా అది కార్యకారణ సంబంధం ఎనీ డౌట్ కార్యే కారణ గుణ అను వృత్తతే కుండలో మట్టిలాగా కదా కారణం అంటున్నావు కనుక అసలు కారణం మాట ఎందుకు నువ్వు అసలు కార్యం ఉంటేనే కదా కార్యాలేంటి ఆ కారణానికి ఏదైతే అవిద్య కారణం నువ్వు అంటున్నావో అవిద్యకి జీవుడు వశపడి ఉన్నాడు అని అంటున్నావు దాని పేరు కారణ శరీరం అన్నావు గనక దీని కార్యాలేమిటి అని అంటే కారణ శరీరం ఆ శరీరం కారణం దాని కార్యాలు ఇంక రెండు శరీరాలు స్థూల శరీరం కమా నట అది స్థూల శరీరం సూక్ష్మ శరీరం చర ఎక్కతుందా స్వామీజీ కారణ శరీరం వరకు బాగానే వచ్చింది అంతా మనకు తెలిసిపోయింది ఈ స్థూల సూక్ష్మాలు ఎట్లొచ్చాయి స్వామీజీ ఈ కార్యాలు ఆ కారణం నుండి ఈ కార్యాలు ఎట్లొచ్చాయి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయి పంచభూతాల్లో నుంచి వచ్చాయి అంటే పంచభూత సృష్టి జరిగింది లేకపోతే స్థూలదేహం రాదు అయినా లేకపోతే స్థూలదేహం రాదు సూక్ష్మం ఇంపార్టెంట్ కాదు ఎందుకంటే స్థూలం ఉంటేనే సూక్ష్మం ఇప్పుడు జాగ్రత్త వస్తుంటేనే స్వప్న వస్తా జాగ్రత్తలో ఉండేవాడే నిద్రపోతాడు వాడు నిద్రపోతేనే స్వప్నం వస్తుంది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇక మీదట కాబట్టి ముందు దేహం రావాలా మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పటి వరకు రాలేదు వచ్చే అంటే ఇప్పుడు మనం ఎవరు అది దెయ్యాలని నేను అన్నట్టు స్థూలం రాలేదు ఇంకా పంచభూతాలు ఇప్పుడు నేను నేను తెస్తాను ఇప్పుడు పంచభూతాలని తెస్తాను ఇప్పుడు వరకు ఏంటి బ్రహ్మము సత్యజ్ఞానం అనంతం బ్రహ్మము ఆయనలో ప్రతిబింబించినటువంటి మాయ మాయను తన వశపరచుకొని ఉండేటువంటి ఈశ్వర అసలు మాయ లేపది ఈశ్వరుడు లేడు బాగా అర్థం చేసుకోండి మాయ ఉండడం వల్ల మాయలో మాయను తన అధీనంలో పెట్టుకోవడం వల్లనే ఈశ్వర వచ్చాడు శుద్ధ సత్వం శుద్ధ సత్వం నేను ఉన్నాడు కనుక ప్రకృతి మలినసత్వం కూడా ఉంది కాబట్టి మూడు గుణాలు కనుక కేవలం సత్వగుణమే శుద్ధ సత్వం ఉండే ఈశ్వరుడైతే దాన్ని అధీనంలో పెట్టుకొని ఉండాడు శుద్ధ సత్వం కనుక మలిన సత్వం అంటే మిగతా రెండు గుణాలతో మిలితమైనటువంటి వాడు జీవుడు వీడు అవిద్యకి వశపడి ఉన్నాడు ఆయనకి మాయ ఉపాధి వీడికి అవిద్య ఉపాధి ఆ అవిద్యే అజ్ఞానము అదే కారణ శరీరము సుషుప్తి మరి కారణ శరీరంలో వీడు ఉంటాడు కనుక వీడు ప్రాజ్ఞ దానికి కారణం నువ్వు అన్నావో ఏ కార్యానికి ఇది కారణం ఏ కార్యం లేదండి అయితే ఇది కారణం కాదు ఏ కార్యానికి అయ్యా స్థూలదేహం సూక్ష్మదేహం స్థూల శరీరం సూక్ష్మ శరీరం ఉంది కనుక ఆ రెండింటికి కారణం ఇది సార్ ఓకే నో ప్రాబ్లం కాబట్టి ఆ స్థూల శరీరం ఎట్లొచ్చింది సూక్ష్మం తర్వాత అది వస్తేనే వాడి జాగ్రత్త అవస్థలో ఉండి వాడిని నిద్రపోతే స్వప్నం వస్తుంది అది అసలు ముందు జాగ్రత్త అవస్థలో వాడు ఉండాలా వాడు ఉండాలంటే వాడికి దేహం ఉండాల అది ఎట్లొచ్చింది పంచభూతాలు లేకపోతే వచ్చేందుకు అవకాశం లేనే లేదు గనక అయ్యా పంచభూతాల్లో నుంచి పంచభూతాల్లో నుంచి ఏమొచ్చింది స్థూలం వచ్చింది చాలు మళ్ళీ జగత్తు గెక్కుతుంది ఎందుకు దేహ దేహం వచ్చింది అని అన్నాం ఈ దేహం ఎక్కడుంది స్వర్గంలోనా జగత్తులో జగత్తేంటి అది ను నువ్వు జగత్తు అన్నా ఒకటే దేహం అన్నా ఒకటే స్థూల జగత్ స్థూల దేహం ఈ స్థూలం రావాలి అంటే పంచభూతాలు రావాలి ఫైవ్ ఎలిమెంట్స్ రావాలి ఏంటవి పృథ్వ తేజవాయురాకాశాలు తమ ప్రధాన ప్రకృతేవరాగ్నేయ జోంబు భువో భూతాని భువో భోతాని సార్ ఇప్పుడు వస్తా ఉంది చూడండి తమ ప్రధాన ప్రకృతే తమ ప్రధాన ప్రకృతే ఆ మూల ప్రకృతి ఉన్నది ఏది సత్వరాజ తమోగుణాత్మిక మాయా అస్తి దాంట్లో ఉండేటువంటి తమస్ ఏదైతే ఉందో తమోగుణం దాంట్లో నుంచి తమః ప్రధాన ప్రకృతే అంటే తమోగుణమే ప్రధానంగా కలిగినటువంటి ఆ ప్రకృతి మాయా దానిలో నుండి అంటే దాంట్లో సత్వరాజ తమోగుణాలు ఉన్నాయి కదా ఆయన కేవలం సత్వం అంటే ఈశ్వరుడు అయిపోయాడు రజగుణం తమోగుణం గుణ ఉండలే ఆ తమోగుణాన్ని ప్రధానంగా పెట్టుకొని దానిలో నుండి అది తమ ప్రధాన ప్రకృతే అక్కడ విసర్గం పెట్టుకుంటే తద్భోగాయ అట్లా వస్తుంది తద్భోగాయ ఈశ్వరాగ్నేయ అది తద్భోగాయ అదే నేను చెప్పింది ఇంతకుముందు ప్రళయం అన్నాను చూసారా చూసారా ఇది పాయింట్ అంటే గతంలో ఉన్నటువంటి సృష్టి ప్రళయంలో లయించిపోయిన తర్వాత మళ్ళీ జరుగుతూ ఉంది కదా ఇప్పుడు గతంలో ఏదైతే అనుభవించారో వాటికి సంబంధించినటువంటి పుణ్యపాపాలు ఉన్నాయా లేవా వాటిని ఇప్పుడు అనుభవించాలి కదా ఈ జన్మలో జన్మ అంటే అదే కదా నేను మీకు తెలిసిన విషయమే గతంలో మనం ఏదాచరించామో తద్ సంబంధమైనటువంటి పుణ్యపాపాలను ఇప్పుడు అనుభవించాలి కదా తద్భోగాయ అది తద్భోగాయ వాటిని అనుభవించడం కోసమే ఈశ్వరాగ్నేయ తద్భోగాయ ఈశ్వర ఆగ్నేయ ఎందుకని ఇది ఇక్క నుంచి తీసుకున్నాడు ఈశ్వర అగ్నయా ప్రాప్యతే ఫలం చూస్తావా కర్మకిం పరం కర్మ తడం రమణ మహర్షి కర్మకు ఫలితం కర్మ ఎట్లు ఇస్తుందా ఈశ్వరాజ్ఞయ ఇక్కడ ఆజ్ఞ శబ్దం ఏంటంటే శాసనమని కాదు అయ్ నువ్వు ఆ పని చేయబో అని కాదు ఆజ్ఞ छ आग् अंटेस्वे ईश्वरेच काम बहुश्याम प्रजा ईश्वर चूसावा ईश्वर संकल्प एट्लोब माया శుద్ధ సత్వం ఏదైతే ఉందో దానిని తన అధ్యయనంలో పెట్టుకున్నటువంటి వాడు ఈశ్వరుడు కదా ఈశ్వరాజ్నే ఆయన ఈశ్వర యేచ్ఛ ఏంటి తైత్రీయంలో మనం చూచాం సో కామయత బహుశా ప్రజాయేయ తత్సృష్ట తదేవ అనుప్రావిశత్ మర్చిపోయారా హబట్టి ఏం చేశాడు ఫస్ట్ సంకల్పం చేశాడు ఈశ్వరుడు ఏమని నేను అనేకమవుతాను చూడండి ఈశ్వరేచ్ఛ ఏడు రోజులు అవసరం లేదు టక్ అది మన ఈశ్వరుడు అంతేగాని ఏడు రోజులు చేసి తర్వాత ఏం కనపడగేటని సూర్యుని తయారు చేసి ఇదంతా జంతనై టక్ బహుశాం ప్రజాయే అనేకంగా నేనే అయిపోతాను అని భావన చేసి తత్సృష్వా దాన్ని సృష్టించిన తర్వాత సృష్టి కార్యం తర్వాత ఏం చేశాడు తదేవ అనుప్రావిశత్ రెండో వస్తువు లేదు కనుక ఆయనే అన్ని రూపాలుగా ఏర్పడిపోయాడు తదేవ అది ఈశ్వరాజ్ఞ అంటే ఈశ్వరేచ్ఛ భగవంతుని యొక్క ఆజ్ఞ వల్ల సృష్టి తయారైపోతా ఉంది ఈ జీవుల కోసం ఎవరి కోసం తద్భోగాయ అది ఆ పాయింట్ మర్చిపోబాకండి మనం అనుభవించడం కోసం మనం అనుభవించడం కోసం ఈ ప్రపంచం ఉండేది ఏమేం చేస్తున్నాము ఇప్పుడు తేలు ఉందంటే తేలు మనకోసమే తేలు లాంటి మనిషి కూడా మనకోసమే గతంలో ఏమేమి చేస్తున్నాము అవన్నీ మనకే జీడిపప్పు మన కోసమే జిడిపప్పు కాదు పాము కూడా మన కోసమే అది చేసి ఉంటే ఇది చేసి ఉంటే ఇది రమణీయ చరణ ఇది ఛందోగ్యోపనిషత్ ఛందోగ్యం ఎంత అద్భుతంగా చెప్తాడంటే రమణీయ చరణ రమణీయాం యోనిం ఆపథ్యంతే రమణీయాం యోనిమాపద్యంతే రమణీయ చరణా రమణీయ రమణీయమైనటువంటి కర్మలు అంటే సత్కర్మలు పుణ్యకర్మలు రమణీయ చరణా ఎవరైతే పుణ్యకర్మలు ఆచరించి ఉండారో రమణీయానిమాపద్యంతే రమణీయమైనటువంటి యోనులలో పుడతారు అటువంటి తల్లి గర్భములో వాళ్ళు జన్మిస్తారు అంటే ఆ తల్లి గర్భములో జన్మించారు అని అంటే తత్సంబమైన ప్రదేశాలు అక్కడ అనుభవించడానికి అనుగుణమైనటువంటి దేహాలు ఇవన్నీ దాన్ని అనుసరించే వస్తాయి అట్లాగే కపోయ చరణ అక్కడ రమణీయ చరణా కపూయ చరణ కపూయాం యోనిమా కాబట్టి ఎవరైతే పాపకృత్యాలు చేసి ఉంటారో వాళ్ళు ఆ పాప యోనుల్లో నుంచే పుడుతూ ఉంటారు కాబట్టి ఎక్కడ పుడితే ఆ పాపాలను అనుభవించడానికి అవకాశం ఉంటుందో అటువంటి చోటే పుడతారు అయితే రమణీయమైనటువంటి కర్మలు పుణ్యకర్మలు చేశారని లేదు కపూయా చరణ పాపకర్మలు చేశారని ఎవరికి తెలుస్తుంది సార్ ఎవడు సర్వజ్ఞుడో వాడికి తెలుస్తుంది ఎవరు సర్వజ్ఞ ఈశ్వర ఇంతకుముందు వా ఇంత శ్లోకంలో చూాం కదా ఈశ్వర సర్వజ్ఞ సర్వేశ్వర సర్వశక్తిమాన్ అందువల్ల ఎవరెవరు ఎక్కడెక్కడైతే పుట్టాలనో అక్కడ పుడతారు ఎందుకని తద్భోగా ఈశ్వరాజ్ఞయా తద్భోగా ఈశ్వరాజ్ఞయా అందువల్ల చక్కగా జీవితం నడుస్తూ ఉంటుంది ఒక్క క్షణంలో తారుమారు అయిపోతుంది పడవ పోతూ ఉంటుంది ఒక క్షణంలో తారుమారు ఇవి వీటన్నిటి వెనుక ధర్మాలు ఉన్నాయి ఈశ్వరత్కర్త సతజ్న ఈశ్వర సర్వజ్ఞ అది సతజ్న సర్వజ్ఞ కాబట్టి ఆ సర్వజ్ఞుడైనటువంటి ఈశ్వరుని యొక్క ఆగ్ఞని చేత గత ఇదిగో పిడుచుకోండి గతంలో లయించిపోయిన తర్వాత తిరిగి పుడుతూ ఉండాలి చూసారు ఆ జీవులు వీళ్ళందరూ అనుభవించడానికి ఏదో రమణీయ చరణాహర కపూయ చరణ పాపపుణ్యకర్మలు ఎట్లుండినప్పటికి కూడాను వాళ్ళు అనుభవించడానికి అనువైనటువంటి క్షేత్రాలు ఏవైతే కావాలో దేహాలు ఏవైతే ఉండాలో ఎటువంటి దేహాలు కావాలను ఇవన్నీ ఈశ్వరాజ్ఞయ ఈశ్వరేచ్ఛ కేవలం ఆయన యొక్క జ్ఞానంలోనే ఇవన్నీ కూడా ఉత్పన్నమవుతూ ఉన్నాయి ఈశ్వరాజ్ఞయ వియత్ పవన తేజోంబు భువ భూతాన్ని జగ్నే రే వచ్చేస్తాం వియత్ అని అన్నారు అక్కడ మీరు గనక अट्ला गीत पेटे एक् वियत आकाशमो पवन गाली तेज तेजो तेज अग्नि अंबु जलमु नीलू भुव भुवि पृथ्वी భూతాన్ని పంచభూతాన్ని భూతాని అంటే పంచభూత ఇప్పుడు వచ్చింది వియత్పవన తేజోంబ భూవహ అనేప్పుడు ఐదు వచ్చాయి కదా ఆకాశము వాయువు అగ్ని జలము ఇప్పుడు ఇవి భూతాన్ని పంచభూతాన్ని జగ్ని రే సృష్టింపబడ్డాయి ఇవి ఇది తమ ప్రధాన ప్రకృతి తమ ప్రధాన ప్రకృతి ఆజ్ఞ ఎవరిది హబట్టి దీనికి సంబంధించిన జ్ఞానం అంతా ఎవరి దగ్గరుంది మాయ దగ్గర ఉందే చెప్పండి ప్రకృతి దగ్గర లేదు ఈశ్వరాజ్నేయ ఈశ్వరుని దగ్గరే ఉంది కాబట్టి ఈ సృష్టికి ఎక్కడెక్కడ ఏదేది ఉండాలి ఎవరెవరు ఎవరెవరికి మూడేసి ముళ్ళు వెయ్యాలి ఇవన్నీ కూడాను ఈశ్వర అగ్నేయ అంతేగాని మాయాగ్నేయా కాదు అవునా జ్ఞానానికి సంబంధించిన విషయం గనక కాబట్టి ఈ సృష్టికి ఈశ్వరుడు నిమిత్త కారణం ఈ సృష్టికి ఈశ్వరుడు నిమిత్త కారణం దేన్ని అధీనంలో పెట్టుకొని చేశాడు ఆయన ఈ సృష్టిని ఉపాదాన కారణం మాయా ఉపాదాన కారణం ఇప్పుడు అర్థమవుతుందా మీకు మాయ ఉపాదాన కారణం గనక ఏ వస్తువులు అయినా సరే ఏది మీకు కనిపించినా దానికి సంబంధించిన ఉపాదానం కనిపిస్తుందే కాని ఇంకొకటి కనిపించదు కుండ కనిపించింది అంటే కుండ వస్తువు గనక కుండకు ఉపాదానం ఎవరు నిమిత్త కారణం ఎవరు కుమ్మరి కుండగుంటే ఉపాదానం వస్తుందా కూడా నిమిత్త కారణం కూడా వస్తారా అది అదే విషయం కాబట్టి జగత్తంతా ఏదైతే స్థూల జగత్తు నీకు కనపడుతూ ఉందో అదంతా ఉపాదాన కారణమైనటువంటి మాయా మాయ మళ్ళీ బ్రహ్మమును ఆశ్రయించుకొని గనక మాయకు ప్రత్యేకమైనటువంటి అస్తిత్వం లేదు గనక ఈశ్వర ఆయన మాయా శక్తే గనక కాబట్టి ఇప్పుడు అర్థమైంది మీకు సృష్టికి సృష్టికి ఉపాదాన కారణం మాయా నిమిత్త కారణం ఈశ్వర కాని మాయ ఈశ్వరుడి కన్నా వేరుగా ఉందా లేదు కాబట్టి అభిన్న నిమిత్త ఉపాదాన కారణం పరమేశ్వర ఆపుతున్నా ఒక మాట చెప్పండి ఇప్పుడు పంచభూతాలు వచ్చాయి కదా నాయన పంచభూతాలు వచ్చాయి కదా ఈశ్వర అగ్నేయ చాలా అందమైన మలుపు ఇక్కడ శాస్త్రం అందుకని ఈ వారం నెక్స్ట్ వీక్ బ్రహ్మాండం వచ్చింది కదా ఇప్పుడు ఏవి పంచభూతాలు వచ్చాయి కదా అంటే ఏంటి పంచభూతాలంటే పృథిభ తేజ వాయు ఆకాశాలు కదా అదే కదా ఈ ప్రపంచం అవునా కాదు ఇంకా రాలా స్థూలం రాలా స్థూలం రాలా ఇప్పుడు ఈశ్వరుడు యొక్క ఆజ్ఞ వల్ల మాయ యొక్క తమోగుణ ప్రధానంగానే కదా ఇది ఇప్పుడు తమ ప్రధానం అన్నాం కదా నాయన అంటే తమోగుణమే ప్రధానంగా వచ్చింది మరి సప్తగుణం ఎట్లా రజగుణం ఎట్లా ఈ సృష్టిలో ఇవన్నీ ఉండలే తమ ప్రధాన ప్రకృతే తమస్సే ప్రధానంగా ఉంది ఇప్పుడు వస్తూ ఇవి ఇవన్నీ ఏంటంటే సూక్ష్మభూతాలు ఏంటివి సూక్ష్మభూతాలు అంటే జస్ట్ లిసన్ ఇంకా నేను ఫర్దర్గా శ్లోకానికి పోను ఇది మీరు బాగా అర్థం చేసుకోవాలి మొదటిది ఆకాశం వాయువు అగ్ని జలము పృథివి కదా ఈ ఐదు సూక్ష్మభూతాలు వచ్చాయి ఇప్పుడు అసలు ఇంకా ఈ ప్రపంచం రాలా అది పంచీకరణం జరగాల పంచీకరణం జరగాలి అప్పుడే నీకు స్థూలభూతాలు వస్తాయి ఇప్పుడు ఆకాశం ఆకాశమే సూక్ష్మం గాలి గాలి నిప్పు నిప్పే మీకు నిప్పు పట్టుకుంటే కాలుతుందంటే ఎప్పుడంటే స్థూలమైతేనే సూక్ష్మంలో నీకు తెలియదు ఇప్పుడు ఏమవుతాయంటే ఆ ఐదు భూతాలు ఏవైతే సూక్ష్మంగా ఉన్నాయో అవి ఒక్కొక్కటి ఒక్కొక్క దాంతో కలుస్తాయి కలిసినప్పుడే మట్టి వస్తుంది వాయువు వస్తుంది అగ్ని వస్తుంది ఆకాశం వస్తుంది లేకపోతే రావు మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఇవి సూక్ష్మభూతాలు వీటిని తన్మాత్రలు అంటారు వీటిని ఏమంటారు తన్మాత్రలు ఇంకా అసలు స్థూలాలు రాలే ఇంక శ్లోకంలో వస్తాయి అది అయిన తర్వాత పంచీకరణం జరుగుతుంది అంటే ప్రతిభూతంలో సగభాగం ఉండే అన్ని ఇప్పుడు వీళ్ళ కన్ఫ్యూషన్ అవన్నీ నేను మీకు క్లియర్గా చెప్తాను ఏది నా చింతపిక్కల వ్యవహారం మర్చిపోవాలని అది వస్తుంది నెక్స్ట్ వీక్ అప్పుడు ఇప్పటి వరకు మనకు బాడీ లేవు స్థూలం వస్తేనే కదా బాడీ వస్తుంది ఇప్పుడు మన దేహంలో అన్నీ ఉండాయి ఐదు ఇవి స్థూలం ఇప్పుడు ఈ దేహం ఉంది కన్ఫ్యూజ్గా పోండి పృథ్వ తేజవాయుల ఆకాశాలు పృథి ఉందా లేదా ఇక్కడ ట్రై చేయండి ఉంట ఇట్ అంటే చాలు ఇట్లా చూసేటప్పుడు కనపడుతుంది మట్టి ఉంది మట్టితో తయారైంది మరి మట్టి అయినప్పుడు ఈ దేహము ఈ దేహంలో ఎంత మట్టి ఉందో ఒక నాలుగు గంపలు అనుకోండి దాన్ని తీసుకొచ్చి ఆడ పోస్తే రూపం వస్తుంది వస్తుంది జల భాగం ఉండాలి ఇప్పుడు మట్టి పోస్తే కొండ ఎట్లా తయారవుతుంది జలంతో కలిపితే కదా కొండ తయారైంది అట్లాగే ఆ కొండ ఎట్లా తయారవుతుంది ఈ ముండ కూడా అట్లాగే తయారైంది ఇది కూడా కేవలం మట్టితో తయారు కాదు మట్టితో తయారు కాదు నీళ్లు కలుపుతాడు నీళ్లు కలిపితే రూపం వస్తుంది లేకపోతే రూపం రాదు దాట్ ఇస్ థింగ్ అర్థం కదా చేయండి నీళ్లు కలపకోండి ఇప్పుడు అర్థం ఇదే ఇప్పుడు నీళ్ళు కలిపితేనే కదా అయ్యది లేకపోతే పిండి తీసుకెళ్ళి వేస్తే ఏం చేస్తాడు పాపం భర్త పిండి భర్త ఒకవేళ అతని ఎంత మన కష్టమైన అతని పిండితే ఎట్లమ్మా కాబట్టి కనుక పోస్తేనే అది కాబట్టి రూపం వచ్చేది నీళ్లతోనే కాబట్టి మట్టి నీళ్ళు సరే మట్టి నీళ్లు కలిపితే రూపం వస్తుంది ఇప్పుడు మట్టిలో నీళ్లు కలిపి బొమ్మ తయారు చేయొచ్చు పోవే పోయి రెండిట్లో వద్ద దోస్తే పోదు అదే ఆ బొమ్మ కాదు చట్నీ వద్దు కానీ సాంబార్ది పోదు పోదు ఎందుకని అది కదలాలంటే అగ్ని ఉండాలి ఉందా లేదా మామూలు ఆకలేతే అయితే తొందరగా దిశ నాకు ఆకలిగా ఉంది అంటాడు ఇంకా ఎక్కువైతే ఏమంటాడు తెలుసు అప్పుడు పదార్థం లోపల మండిపోతుంది నా త్వరగా అది విషయం మండిపోతుంది సార్ ఆ మండడం అగ్ని ఏమగ్గి అది చూసారా ఇప్పుడు మట్టి నీళ్ళు అగ్గిని ఈ మూడు ఉండానుకోండి ఇప్పుడు ఐసియూలో ఉంటాడే మట్టి ఉంటుంది అగ్ని ఉంటుంది అగ్ని లేకపోతే ఐసీయూలో ఎందుక మార్చురీలో పోవాలా అగ్ని ఉండబట్టే ఐసీయూలో ఉండేది కాబట్టి అగ్ని ఉంది జలం ఉంది అన్నీ ఉండయి ఉండ అందుకని మధ్య మధ్య ఎట్ అంటుంటాడు అతను పడుకొని వీళ్ళ మధ్యలో పోయి ఉందలేదు ఉందలేదు కాబట్టి వాయువు ఉండాలా వాయువు ఉంది ఎక్కడ ఉంది అది మళ్ళీ వస్తుంది ప్రాణం మీకు లోపలికి పోయి బయట వస్తుంది అట్మాస్ఫిర్క్ ఎయిర్ ఉంది దాన్ని తీసుకుంటున్నాం మళ్ళీ అది బయటకు వస్తూ ఉంది అలా లోపలికి పోయి బయటికి రావాలంటే కొంత ఖాళీ ఉండాలా ఆ ఖాళీ ఆకాశం ఆకాశం భోజనం చేయాలా కొంత ఖాళీ ఉండాలా ఆకాశం అన్నిట్లో ఉంది ఖాళీ అసలు చెవిలో ఖాళీ లేదనుకోండి అసలు చెప్పేది కూడా అర్థం కాదు ఇవన్నీ వస్తాయి మీకు ఇప్పుడు నెక్స్ట్ వీక్ అంతా ఇదే వ్యవహారం నవ్వుతూ ఉండడమే ఇప్పుడు ఇటు పెట్టేసాడు అనుకోండి మనిషి నేను మాట్లాడుతుంటాను మీరు వినండి ఏమన్నా ఒక్క అక్ష వినపడుతుందేమో గట్టిగా అనుక నొక్కేస్తే కన్న పేరుని మనకి కాబట్టి బయట శబ్దం వినిపించాలంటే ఆకాశం ఉండాలి బయట నుంచి వచ్చే శబ్దం లోపల అర్థం కావాలంటే ఆకాశం ఉండాలి అంతేగాని అంటే కర్ణబేరికి ఈ మధ్యలో ఇప్పుడు ఉంటుంది కదా అడ పొర ఉంటుంది టెంపానం అని డాక్టర్ అడగని చెప్తారు అది చర్మ పొర అది ఉండ కదులుతుంటుంది అది కదితే మనకు సౌండ్ తెలుస్తూ ఉంటుంది అందువల్ల ఖాళీ ఉండాలి ఖాళీ ఉండాలి కానీ దాని పర్ఫెక్షన్ ఉండకూడదు సో ఇప్పుడు వచ్చినవి ఇవి కానే కాదు ఇప్పుడు అక్కడి నుంచి ఆకాశం వచ్చింది వాయు వచ్చింది అది ఆర్డర్ క్రమాత్ అంటాడు తర్వాత జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఆకాశం మొదట తత ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు వాయురగ్ని అగ్నిరాప అభ్య పృథివీ ఇది కదా ఇట్లా ఇప్పుడు ఏమొచ్చాయంటే ఐదు వచ్చేసాయి ఐదు పంచభూతాలు వచ్చాయి ఇవి సూక్ష్మ భూతాలు సూక్ష్మభూతాలు స్థూలం కావాలి అంటే ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది ఆ పద్ధతి ఏదో అది పంచీకరణం ఆ పంచీకరణం జరిగిన తర్వాత స్థూల భూతాలు వస్తాయి ఇప్పుడున్నట్టుగా పృథివి జలము అగ్ని వాయువు ఆకాశం వాటితో ఈ దేహం వస్తుంది ఇటు మన దేహం వస్తుంది అటు జగత్ వస్తుంది అర్థమవుతుంది తర్వాత ఎంతో ఉంది కదా నాలుగు సంవత్సరాలు కదా ఏమి ఒక రోజు తయేదే అబ్బోయేది కానీ చెప్పేది నాలుగు సంవత్సరాలైనా అబ్బా నాలుగు సంవత్సరాలు కదా రెండు పోతే ఏమైంది అనుకుంటే మాత్రం కోతరదు లింక్ పోతే మాత్రం ఇది లింక్ ఎక్స్ప్రెస్ ఇది ఇది లింక్ ఎక్స్ప్రెస్ ఓ ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవీ ఓ శాంతి శాంతి